स्तोत्र प्रभु परशुद्ध येसा भी स्थित स्तोत्राल नाइना अब्रहाम इस याकोब्ल गोपदेवा वर्णा ప్రవ్వ ఈ యొక్క గడిషణ కాలం మీరు మమ్మల్ని సురక్షితంగా కార్చి ప్రవ్వా సజ్జ లేఖ నిలబెట్టింది మీకు ఎంతో వదనాలు ప్రవ్వ మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధులకు మమ్మల్ని నడిపించినారు దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రవ్వ మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి మాలో ఇంకా ఏమైనా ఆయాసకరంగా ఉంటూ ప్రవ్వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా మీ కనికరం మేము పొందాలా ప్రవ్వ అటువంటి కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క నడిపింపు మాకు దయించండి వాక్యంలోని సత్యని గ్రహించలాగున మా యొక్క ఆత్మీయ నేత్రములను విప్పండి ప్రభావాక్యాన్ని గ్రహించడమే కాదు నైనా దాన్ని మేము మా జీవితాలలో అవలంబించుకోవాలా ప్రభావ అవలంబించుకొని అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం మరోసారి మీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇక్కడ వచ్చిన ప్రతి బిడను ఆశీర్వించి మీరు రాకపోయి సిద్ధపరచుకోమని ఏసు క్రీస్తు పరిషత్ నామం తండ్రి ఆమెన్ హాలూయా గత మూడు వారాల నుంచి మనము చిన్న ప్రవక్తలకు సంబంధించిన వాక్యాలు ధ్యానిస్తున్నాము ముఖ్యంగా హుషయ గ్రంథంలో నుంచి హుషయ గ్రంథానికి సంబంధించిన రెండు భాగంలో ఇంటర్నెట్ లో ఆల్రెడీ అప్లోడ్ అయినాయి ఎవరికైనా కావాలనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ పన్నెండు చిన్న ప్రవక్తలకు సంబంధించిన వాక్యాలు కూడా అన్ని ఇంటర్నెట్ లో అప్లోడ్ అయినాయి కాబట్టి మీకు అవసరం ఉంటే వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సిరీస్ రాసుకోవచ్చు లేకుంటే పెన్ డ్రైవ్స్ వల్ల డౌన్లోడ్ చేసుకొని మీరు కార్లలో పొత్తుంటే కార్ల పెట్టుకుని కూడా వినచ్చు రైట్ లేకపోతే మీకు హెడ్ ఉంటే హెడ్ ఫోన్స్ కూడా వినచ్చు ఏవి లేకుంటే ఇంటర్నెట్కి ఎఫెక్ట్ పోయి అక్కడ హెడ్ ఫోన్స్ పెట్టుకొని లాస్ట్ వీక్ ఏం జరిగినా అది కూడా వినొచ్చు పైగా నాకు ఒక ఫోర్ డేస్ ఫ్రీ టైం దొరికింది అవుట్ సైడ్ హైదరాబాద్ ఉన్నా కాబట్టి ఫ్రీ టైం దొరికింది హైదరాబాద్ నుండి సాధారణంగా ఫ్రీ టైం దొరకదు మనకి కాబట్టి హోటల్ అనే ఉండాలా వర్క్ అయిపోయినాక ఫ్రీ టైం ఉంది కాబట్టి మటపు గుండు అనే అంశము చాలా మటుకు ఎడిట్ చేశాను ఎందుకంటే మనం కనీసం ఒక సంవత్సర రికార్డ్ చేసాం అవి పంతొమ్మిది భాగాలు ఉన్నాయి అంటే అట్లీస్ట్ నైన్టీన్ అవర్స్ కంటెంట్ ఉంది అది ఆ నైన్టీన్ అవర్స్ ని ఎడిట్ చేయడం చాలా కష్టతరంగా ఉండే నాకు కానీ 8 పార్ట్స్ ఎడిట్ చేశాను ఇంకా ఎయిట్ పార్ట్స్ ఉన్నాయి ఈరోజు మార్నింగ్ ఎయిత్ పార్ట్స్ క్లీన్ చేసిన కాబట్టి మీకు కావాలనుకుంటే ఆ ఎయిట్ పార్ట్స్ మీరు కాపీ చేసుకోవచ్చు నేను వచ్చే వారం నా కంప్యూటర్ తీసుకొస్తాను ల్యాప్టాప్ ఎవరికైనా అవసరం ఉంటే అవన్నీ మీరు సీడీస్ రాసుకోవచ్చు మీరు ఎంటీ సీడీస్ కొనుక్కున్నారు ఒక్కొక్క సీడీ మీకు సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ పడుతుంది బల్క్ కొంటే సింగిల్ సీడీస్ కొంటేనేమో టెన్ రూపీస్ పడుతుంది మీకు ఒక బంచ్ ఒక పది మంది షేర్ చేసుకున్నారు మీకు సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ అనే వచ్చేస్తారు అవన్నీ ఇక్కడ రాసేసుకోండి మీరు ఇంకా మీరు విలేజెస్ పోయి ఎక్కడెక్కడ సేవలు చేస్తారో అక్కడ మీరు వాటిని వినిపించచ్చు మీరు వినచ్చు వినొచ్చు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అవి క్లారిఫై చేస్తాయి కాబట్టి అవన్నీ చేయొచ్చు నాకు నెక్స్ట్ మంత్ ఒక పది రోజులు ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి ఆ వెబ్సైట్ డిజైనింగ్ అవన్నీ నేను కంప్లీట్ చేయబోతున్నాను అదర్వైజ్ టెంపరీగా మనకు ఉన్నది వెబ్సైట్ కళ్ళం అనేది కాబట్టి టెన్ డేస్ ఒక ఫ్రీ టైం దొరుకుతున్నా కాబట్టి ఆ టెన్ డేస్ లో కంప్లీట్ వెబ్సైట్ డిజైనింగ్ చేసేసి మొత్తము ఇంతవరకు చెప్పబడ్డ ప్రతి వాక్యని నేను అక్కడ డౌన్లోడ్స్ లైవ్ ప్లే కూడా పెట్టేస్తున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కడి నుంచైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లే చేసుకోవచ్చు అవి ఇప్పటికి కూడా ప్లే అవుతున్నాయి కానీ డైరెక్ట్ సైట్ లో లేవు అవి ఆర్కైవ్ అనే వెబ్సైట్ లో ఇక్కడ రికార్డ్ చేయబడ్డ ప్రతి మెసేజ్ అక్కడ ఉన్నాయి క్లీన్ చేయబడ్డాయి ఎడిట్ చేయబడ్డాయి నాయిస్ హిస్ హమ్ ఇలాంటివన్నీ ఫిల్టర్స్ చేసేసి కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వినొచ్చు మటప్ప చాలా మంది అడిగారు ఎందుకంటే ఇక్కడ చెప్పబడుతున్న వాక్యాలు అర్థం కావాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మటపు గుండు అనే అంశము అర్థం కావాలా ఆ మటపు గుండు అనే అంశము సంబంధించిన వాక్యాలు అర్థమైతేనే ఇక్కడ మనం ఏం ధ్యానిస్తున్నాం దేవుడు మనతో ఏం మాట్లాడుతుండో అర్థమవుతుంది లేకుంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఇవి సరిగా అర్థం కావు మనం ఏమి కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాము దేనికి సంబంధించి మాట్లాడుతున్నాం కూడా అర్థం కావు సరే ఏదో దేవుని వాక్యం కదా అనేసి విని వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ ఆయన జ్ఞానమందు అభివృద్ధి చెందుట దేవుని చిత్తం మనం తొలస రాష్ట్ర పత్రికలో ధ్యానిస్తాం కదా మొదటి అధ్యాయంలో కాబట్టి దేవుని జ్ఞానం మనం అందరం వరదిలుట దేవుని యొక్క చిత్తం సరే చాలా మంది వచ్చి అడుగుతుంటారు బ్రదర్ నా జీవితంలో దేవుని చిత్రం ఏందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు బ్రదర్ ఎన్ని ట్రయల్స్ పెడుతున్నా అన్ని ఫెయిల్ అవుతున్నాయి టెన్త్ క్లాస్ టెన్ టైమ్స్ ఫెయిల్ ఇంటర్మీడియట్ సక్సీడ్ కావట్లేను ఎన్ని ఇంటర్వ్యూస్ పోతున్నా జాబ్స్ వస్తలేవు అంటే దేవుని బహుశా నా జీవితంలో సేవ కొరకు దేవుడు అంటే నువ్వు ఈ లోకంలో పనికి రాని ఏ ఫీల్డ్ లో కూడా నువ్వు పనికి రాకపోతే నేను సేవకు ఏర్పరచుకుంటాడు దేవుడు ప్రతి దాంట్లో మనం ఫ్రీ జ్ఞాపకం చేస్తాడు ప్రతి దానిలో మనము అభివృద్ధి చెందుట దేవుని చిత్తం ప్రతి విషయంలో మనం అభివృద్ధి చెందాల లుకాసు వార్త రెండో అధ్యాయము యాభై రెండవ మనం ఎన్నిసార్లు ఈ విషయం ధ్యానించినాం కదా ప్రతి విషయాలలో మనము అభివృద్ధి చెందుట దేవుని చిత్తం ఏసు బోలుడైన ఏసు జ్ఞానమందు దేవుని మనుషుల దయందు శరీరమందు వర్ధిల్ కాబట్టి అన్ని విధాలుగా మనము అభివృద్ధి పొందడం దేవుని చిత్తం వాక్యాన్ని ఆ రీతిగానే మనము అర్థం చేసుకోవాలా సరే ఈరోజు మనము హుషయా సంబంధించిన మరికొన్ని వాక్యాలు ధ్యానించాలా పోయిన అటు ఒకవేళ పోయిన వారం ఉనింటే గ్రంథము ముగించడదేమో కానీ మనం అనుకుంటాం రీతిగా ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది అనుకుంటాం కానీ దేవుడు తన చిత్తానుసారంగానే నడిపిస్తా ఉంటాడు ఈ విషయాలన్నిటినీ ఈ వాక్యాలన్నిటినీ కాబట్టి హుషయ గ్రంథము దేనికి సంబంధించిన విషయము మరోసారి క్లుప్తంగా ధ్యానిస్తున్నాం దేవుడు హుషయ అనే ఒక ప్రవక్తను సేవ కొరకు ఏర్పరచుకున్నట్టు ప్రవక్తకు కూడా అటువంటి కఠినమైన సేవ అప్పగించబడలేదు ఇతనికి అప్పగించబడింది ఈ ఒక్క ప్రవక్తని దగ్గర దగ్గర ఆరు మంది రాజుల కాలంలో ప్రవచించింది తక్కిన ప్రవక్తలందరూ ఒక రాజు ఇద్దరు రాజులు మహా అంటే ముగ్గురు రాజులు అంటే తాత తండ్రి మనముడు రాజులు ఉన్నప్పుడు వారి కాలంలో ప్రవచించడం మనం చూస్తాం కానీ వసే ఒక్కడే ఆరు మంది రాజుల కాలంలో ప్రవచించినట్టు మనము మొదటి భాగంలో చూసినాం లేక రెండో భాగంలో చేసినాం సరే ఆరు రాజులు దేనికి సాదృశ్యం అన్న కూడా మనం ధ్యానించినాం వాళ్ళ పేర్లకు సంబంధించిన అర్థాలు వారి పేరుకి ఏ అర్థం ఉందో ఆ అర్థాలన్నీ మనం ధ్యానించినాం కాబట్టి ప్రతిదీ ఏసు ప్రవుకే సాదృశ్యం వాక్యం అంతా ఏసు ప్రభుకే సాదృశ్యం ఎందుకంటే వాక్యమే యేసు ప్రభు ఆది అందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొద్ద ఉండను వాక్యము దేవుడై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో అవతరించను నివసించను అన్న విషయాలు మనం ధ్యానిస్తూ ఉంటాం కాబట్టి ప్రతి వాక్యము ఏసు ప్రభుకే సాదృశ్యంగా ఉంటుంది అందుకే మనం ఏసుల గురించి బాగా తెలుసుకోవాలంటే ఆయన వాక్యం ధ్యానించాల కేవలం ప్రార్థన చేస్తే సరిపోదు వాక్యం చెప్తుంది ప్రార్థన చేయమని కానీ వాక్యము ధ్యానించకపోతే నువ్వు ఆయన స్వరాన్ని వినలేవు నాకు దేవుడు చెవుల వచ్చి చెప్తే వింటా అప్పుడే నేను నమ్ముకుంటా దేవుడు నా కళలో వచ్చి చూపిస్తూ మాట్లాడితే అప్పుడే నమ్ముకుంటా చాలా మంది అంటా ఉంటారు కానీ అవన్నీ తప్పు ఆయన నువ్వు గుడ్డవైతే నీకు కళ రూపకంగా వచ్చి ఎందుకంటే నీకు కళ్ళు కనిపించవు కాబట్టి కళ రూపకంగా వచ్చి నీ తను నువ్వు చెవిటోడు నీకు ఇంకొక రీతిగా మాట్లాడచ్చు నీకు అన్ని కదా నీకు అవయవాలు అన్ని ఫంక్షనింగ్ చేస్తున్నప్పుడు నీకు పర్టికులర్ గా మళ్ళీ ఎందుకు దర్శనాలు ఇవ్వాలా పర్టికులర్ గా మళ్ళీ స్వరం ఎందుకు వినిపించాలా కాబట్టి ఆయన అన్ని మనకి ఇక్కడ ఆల్రెడీ రాసేసాడు కాబట్టి ఆయన స్వరం వినాలంటే ఆయన వాక్యం వినాలంటే ఆయన వాక్యం ధ్యానించాలా అందులో చెప్పబడ్డ ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహించడం నేర్చుకోవాలా కాబట్టి హుషయకు సంబంధించిన విషయాలు మనం పైన అర్థపోయిన వారం ధ్యానించడము రెండు భాగాలు మీకు కావాలనుకుంటే అవి ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఇది బహుశా మూడవ భాగం కావచ్చు హుషయ యొక్క ప్రవచనం అర్థం కావాలంటే మూడవ అధ్యాయము నాలుగు ఐదు వర్షాలలో ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే హుషయ గ్రంథం అంతా తేటగా అర్థమవుతుంది కాబట్టి మూడవ అధ్యాయము నాలుగు ఐదు వర్షాలలో ఏముందో మరోసారి చూద్దాం నిశ్చయముగా ఇస్రాయేలీలో చాలా దినములు రాజు లేకయు అధిపతియు లేకయు బలి నర్పింపకయు ఉందరు దేవతా స్తంభమును గాని ఏఫోదును గాని గృహ దేవతలను గాని యుంచుకొనకుందరు వారు తరువాత ఇస్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడన యహోవ యుద్ధను తమ రాజైన దావి యుద్ధను విచారణ చేదురు ఈ దినములు అంతమందు వారు భయభక్తులు కలిగి యహోవా అనుగ్రహము నందుటకై ఆయన ఎందుకు వత్తురు కాబట్టి ఈ లోకము ముగించే టైంకి ఏం జరుగుతుందన్న విషయమే హోషియా సంబంధించిన వాక్యాలు హోషియా దేం గురించి జ్ఞాపకం చేస్తుందంటే ఇస్రాయేల్ లేక శారీరకంగా ఉండే ఈ సల్ఫాల గురించి చెప్పబడుతుంది కానీ ఇది దేవుని బిళ్ళ గురించి చెప్పబడింది ఇస్రాయల్ అంటే ఎవరైతే ఏశ్వ నమ్ముకుంటారో వాళ్ళని ఇస్రాయల్ అనేసి దేవుడు అంటున్నాడు ఎందుకంటే మనం చూస్తాం రోబిలి రాష్ట్ర పత్రిక అధ్యాయంలో అంతరంగ దేవుడు మనల్ని యుధులుగా మార్చుకున్నాడు ఎప్పుడైతే నీ జీవితాన్ని ఏశ్వకు సమర్పించుకుంటావో అంతరంగ ముందు సున్నతి పొందిన వాడవైతవు సున్నతి పొందిన దానివవుతావు కాబట్టి నువ్వే దేవుని యొక్క బిడలాగా దేవుని యొక్క ప్రజలాగా దేవుని యొక్క సొత్తులాగా పరిశుద్ధ జనం లాగా నిన్ను ఏశ్వ మార్చుకుంటాడు అంతరంగ నిన్ను యూధులుగా మార్చుకుంటున్నాడు ఇస్రాయల్ ప్రజల్లాగా నిన్ను మార్చుకుంటున్నాడు అందుకే దేవుని ఇస్రాయల్ అని నీకు ఒక పేరు పెట్టింది పేతు రాష్ట్ర పత్రికలో మనం చూస్తున్నాం నిన్ను పరిశుద్ధ జనంగము దేవుని సొత్తు దేవుని ప్రజ ఇలాంటి పేర్లన్నీ పెట్టిండు యాజక సమూహం ఈశ్వరుని నమ్ముకున్న వాళ్ళందరూ యాజకులు అన్న విషయాన్ని పేరు మనకు అక్కడ జ్ఞాపకం చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ యాజక ధర్మాన్ని నిర్వర్తించాల్సిందే ఈశ్వరుని నమ్ముకున్న వాళ్ళందరూ దేవుని సేవ చేయాల్సిందే అన్న విషయాన్ని మరోసారి మనం అక్కడ చూస్తా ఉంటాం కాబట్టి వస్తే దీనికి సంబంధించిందంటే ఆయన చెప్పిన వాక్యము మరి ముఖ్యంగా ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలు ఏ రీతిగా జీవించరు అన్న విషయాన్ని హెచ్చరిస్తూ వాళ్ళ జీవించిన ఆ యొక్క విధానానికి బట్టి వారికి ఏ రీతిగా తీర్పు తీర్చబడుతుంది విషయమే హుషయ అంతా మనం ఎన్ని వాక్యాలు జనించినా మనకు విషయం బాగా జ్ఞాపకం వస్తూ ఉంటుంది వారు ఏ రీతిగా జీవించారు దేవుని ఒక దిక్కు ప్రార్థన చేస్తున్నారు ఇంకొక దిక్కు సైతాను శక్తులని వాళ్ళు ఆశ్రయించినట్టు మనం చూస్తాం ముఖ్యంగా ఉత్తర దిక్కున ఇసల్ ప్రజలు దక్షిణం దిక్కున యూత ప్రజలు ఇద్దరు ఎరితిగా చెడిపోయారు అన్న విషయమే హోషా జ్ఞాపకం చేస్తాడు అందుకే ఇసల్ ప్రజలు ఎరితిగా చెడిపోయినారు అన్న ఉపమాన రీతిగా చూడండి రెండవ వచనంలో ఈ మాటను సెలవిస్తున్నాడు మొదట యహోవా హుషయ ద్వారా ఈ మాట సెలవిచ్చను జనులు యహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వెబిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను తీసుకొను అని ఆయన హుషయ్యకు ఆగే ఇచ్చను సరే ఇది కొంచెం కష్టం చేసుకోవడం హుషయ్య ఒక దేవుని భక్తుడు అటువంటి వాడికి దేవుడు ఒక ఆగ్ ఇస్తుంది ఏంటంటే విశాల్పదులు ఏరితిగా చెడిపోయినరు చూడండి ఆత్మీయ జీవితం తను అర్థం చేసుకోవాలి ఈ విషయము వాళ్ళు వ్యభిచరించు అంటే ఇది శారీరకమైన వ్యభిచారానికి సాదృశ్యం కాదు ఎప్పుడైతే విగ్రహాలను తీసుకొచ్చి పెట్టుకుంటామో మనం బొమ్మలని వీటిని పూజిస్తే అది దేవుని దృష్టిలో సంబంధించింది ఎందుకంటే దేవుడే నీకు భర్త నీకు దేవుడే భర్తగా ఉన్నప్పుడు నువ్వు దేవునికి బదులు ఇంకా ఏ బొమ్మను తీసుకొచ్చి పెట్టుకున్నా నువ్వు వ్యభిచారంలో ఉన్న వాడవే వ్యభిచారంలో ఉన్న దానివే కాబట్టి దానికి తగిన శిక్ష నీకు తప్పక వస్తుంది అందుకే వాటిని విడిచిపెట్టము విడిచిపెట్టుము అని హెచ్చరించడం కోరికే ఈ పుస్తకం రాయబడింది ఆత్మీయ ఇస్రాయల్ గా నీవు నిజంగా ఏస్రోని సేవిస్తే ఆయన నీకు భర్తలాగా ఉంటాడు కానీ నువ్వు రక్షణ పొంది ఈ లోకన్ని సేవిస్తే నువ్వు ఖచ్చితంగా వ్యభిచారంలో ఉన్నట్టే ఎందుకంటే ఈ లోకమే ఒక విగ్రహం తయారైంది క్రైస్తవులకు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా కాబట్టి ఈ హుషేయ గ్రంథము క్రైస్తవుల రాయబడింది ఎందుకంటే ఇసల్ వీటిని గ్రహించరు ఎందుకంటే యుగ దేవత వారికి గుడితనం కల్పించింది కానీ అసలైన గుడితనము ఎవరికి క్రైస్తవులకు ఉన్నది విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఈ వాక్యాలు వాళ్ళు ధ్యానించిన ఆ వారికి ఎట్టి పరిస్థితులు అర్థం కావు కానీ మనకెందుకు ఇవి అర్థమవుతున్నాయి అంటే అది విడిచిపెట్టి యేసుకురావుని నిండు మనుషున మనం సేవిస్తున్నాం ఆయన నీతి సత్యని ధైర్యంగా ప్రకటిస్తున్నాం ఆయన చెప్పిన వాక్యాన్ని అర్థం చేసుకుని ప్రకటిస్తున్నాం కాబట్టి మనకు తప్ప ఇవి వేరే అర్థం కావు వారికి ఇవి అనుగ్రహించబడలేదు కానీ మీకు ఇవి అనుగ్రహించబడ్డాయి అని ఎందుకు హెచ్చరించి ఎందుకు మీకు అనుగ్రహించబడ్డాయి అంటే మీరు వీటిని గ్రహించగలరు కాబట్టి ఈ లోకము వీటిని గ్రహించలేదు అంటే ఈ లోకం అంటే క్రైస్తవ జీవితం కాబట్టి క్రైస్తవ జీవితాన్ని దేంతను పోల్చిండ్రు అంటే హుష గ్రంథంలో లేక ఇసల్ పని దేంతను అంటే గోమేరు అనే ఒక స్త్రీతోని ఇసల్ దేవుడు గోమేరు అనే స్త్రీతోని పోల్చిండ్రు ఎందుకు అంటే ఆ గోమేరు అనే స్త్రీ వ్యభిచరణ జీవించింది అటుపల వరకు నేను మీకు చూపించిన కదా గోమేరు అనే స్త్రీ ఏ వంశానికి సంబంధించింది అంటే వంశానికి సంబంధించింది యాపేతు ఎవరు అంటే నోవా యొక్క మూడవ కుమారుడు అంతేనా నోవాకి ముగ్గురు కుమారులు కదా షేము హాము యాపేతు షేము హాము యాపేతు అంటే షేము అంటే షమాయిలు షేము వంశస్థులని షమాయిలు అంటారు హాము వంశస్థులను హాము హాము వంశస్తులే అంటారు యాపేతు వంశస్థులని యాపేతు గుడారం అంటారు లేక యాపేతు వంశస్ లోనే అంటారు కాబట్టి షేమ్ ఇంగ్లీష్ లో సేమ్ షేమ్ వంశస్ అని షెమైట్స్ అంటారు షెమైట్స్ అంటే ఏషియన్స్ ఆ రీతి కూడా ఈ దేశం విభజింపబడింది ఎప్పుడైతే ఈ లోకం అంతా తీర్పు తీర్చబడిందో ఈ లోకంలో ఉన్న పాపం అంతా తుడిచివేయబడ్డాక నోవా యొక్క పిల్లల నుంచి దేవుడు ఈ భూమిని విస్తరింపజేసిండు మనుషులతో కాబట్టి షేమైట్స్ లేక షేమియులు అంటే ఏషియన్స్ హామైట్స్ అంటే హామీయులు హాము వంశస్థులని ఆఫ్రికన్స్ అంటారు అందుకే ఆఫ్రికా ఎప్పుడు హాము చెప్పినబడింది కణాను చెప్పించబడింది వాడు కనాను హాము వంశస్థుడు నిమ్మ ంశస్థుడు కాబట్టి హమైట్స్ అంటే ఆఫ్రికన్స్ ఆఫ్రికాలో ఎప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది ఈ రోజు కూడా ఒక్కొక్క క్షణం మనం బయట అడుగుపెట్టలేమంట హోటల్ నుంచి నీకు సెక్యూరిటీ లేకపోతే నీ పని అంతే నీ గోల్డ్ అసలు గోల్డ్ కనిపించద్దంట నీ శరీరం మీద ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికాలో ముఖ్యంగా గోల్డ్ కనిపిస్తే గుంజేసుకుంటారంట కత్తులు పెట్టి గన్స్ పెట్టి గుంజేసుకుంటారట నీ శరీరం మీద ఏం కనిపించద్దంట గోల్డ్ సో అందరు ముందుగా చెప్తారంట గోల్డ్ ఏమున్నా మొత్తం లోపాలు పెట్టేసుకొని బయటకి వెళ్ళండి బయట కానీ బయటకు పోవాలంటే మటుకు ఖచ్చితంగా మీకు ప్రొటెక్షన్ అవసరం ఒక క్షణం ఫ్రీగా మనం తిరగలేం సరే ఈ దేశంలో చాలా ఫ్రీగా తిరుగుతాం కానీ ఆ దేశాలలో మనం ఫ్రీగా తిరగలేం అయినా కానీ ఆ దేశాలకే పోలని ఆసక్తి కదా చాలా మందికి ఫారెన్ కంట్రీస్ పోవాలని సౌదీ అరేబియాలో మనం ఇవన్నీ విషయాలు జనించాం ఎంత కష్టంగా ఉంటుందన్న విషయం సౌదీ అరేబియాలో దగ్గర దగ్గర రెండు మిలియన్స్ టూ మిలియన్స్ ఇండియన్స్ కి ఉద్యోగాలు పోయినాయట అది చాలా భయంకరమైన స్థితి ఈరోజు హెడ్ లైన్స్ లో న్యూస్ పేపర్ లో వాళ్ళని ఏ రీతిగా వారిని ఎట్లా సెటిల్ చేయాలి ఎందుకంటే సౌదీ అరేబియా గవర్నమెంట్ ఒక తీర్మానం చేసుకుంది ఏంటంటే బయట దేశస్తులు వచ్చి మా జాబ్స్ అన్ని తీసుకుంటున్నారు కాబట్టి మా వాళ్ళకి జాబ్స్ లేవు ఇప్పుడు ఒబామా కూడా అటైతే అని కదా ఇండియన్స్ చైనీస్ వచ్చి వాళ్ళ జాబ్స్ అన్ని కొట్టుకొని పోతున్నారు ఇప్పుడు ఇండియన్స్ కి చైనీస్ కి అన్ని ఖత్తర్లు పెట్టేసిండి ఒబామా కొత్త రూల్ తీసుకొస్తుంది ఏంటంటే సెప్టెంబర్ ఇలవెన్ తర్వాత ఎవరు వచ్చినా ఆ దేశానికి వాళ్ళంతా మళ్ళా వాపస్ పోవాల్సిందే సెప్టెంబర్ ఇలెవెన్ అప్పుడు మీకు జరిగింది తెలుసు కదా ట్విన్ ట్వింట్ అవర్స్ ట్వింట్ అవర్స్ దానికి ముందు సెటిల్ అయిన వాళ్ళు ఉండొచ్చు కానీ దాని తర్వాత వచ్చిన వాళ్ళందరూ వాపస్ బయటికి వెళ్ళిపోవాల్సిందే అని ఒక కొత్త బిల్లు స్టార్ట్ చేసింది ఆ బిల్లు పాస్ కాకముందే ఆ పెద్ద బాంబు మీకు తెలుసు కదా బాస్టన్ లో బాంబు బ్లాస్ట్ అయింది సరే వాస్తవంలో బాంబు బ్లాస్ట్ అవుతుంది ఈస్టర్న్ కంట్రీస్ లలో బాంబు బ్లాస్ట్ అవుతుంది మనకి ఎన్నిసార్లు దేవుడు చూపించండు ఈ ప్లేస్ సేఫ్ కాదని అందుకే మనకు చూపించే కొద్దీ ఇలా జరుగుతూనే ఉంటాయి ఎందుకు జరుగుతూ ఉంటాయి తప్పకుండా మనకు చూపించాల దేవుడు ఎందుకంటే తన దాసుల ప్రవక్తలకు ప్రభుతాని సంకల్పించిన వాటిని బయలుపరచకుండా ఏది చేయడంట ఈ లోకంలో తన బిడలకి చెప్పకుండా ఆయన ఏం చేయడు ఈ దేశంలో కరువు ఉంటుందని నమ్ముతారా ఈరోజు పేపర్లు చూసిన పచ్చదనం కదా హెడ్లైన్స్ చూసిన హిందూ హెడ్లైన్స్ లో కేరళలో కరువు ఆరంభమైందని ఎక్కడ చూసినా పచ్చగుంటుంది ఎక్కడ చూసినా నీళ్ళు ఉంటాయి కదా మళ్ళీ కరువు ఎట్లుంటుంది కానీ దేవుడు మనకు ఒక విషయం చెప్పించింది ఇవి శారీరకంగా ఒక ఫిజికల్ లేయర్ లో ఇవి కరువు కానీ ఆత్మీయ లేవర్ లో కరువు మీకు అర్థమవుతుందా ఎక్కడ చూసినా నాకు మందిరాలే కనిపించినాయి నేను ఒక ఈరోజు పొద్దున ఒక ఐదు కిలోమీటర్లు నడిచినా కొచ్చిన్ లో ఎందుకంటే ఏం పని లేదు ఫోర్ థర్టీకే మెలకు వచ్చింది ప్రేయర్ చేసుకున్నా కొంతసేపు కంప్యూటర్ పని అది ఎడిట్ చేసుకున్నా దాని ఏం చేయాలా ఒక్కడనే ఉన్నా సరే పోద మనిషి వెళ్తానని వెళ్తానని ఎక్కడ చూసినా నాకు అవి కనిపిస్తున్నాయి ఏవి కనిపిస్తున్నాయి మందిరాలు కనిపిస్తున్నాయి ఏ మందిరాలు కనిపిస్తున్నాయి అన్ని బొమ్మలు ఉన్నాయి ఎక్కడ చూసినా మీకు తెలుసు కదా కాబట్టి ఎందుకు ఉండదు కరువు ఎక్కడ చూసినా విగ్రహాలని ఆరాధిస్తుంది క్రైస్తవ సంఘం మీరు అనొచ్చు లేదు మీరు ఒక ఒక పర్టికులర్ క్రైస్తవ గుంపురించి మాట్లాడుతుంది నేను ఒక గుంపు గురించి ఎప్పుడు మాట్లాడతలేను ప్రపంచమంతాట క్రైస్తవ సంఘం ఏ రీతిగా ఉంది దేవుడు మనకు చూపిస్తున్నాడు కదా క్రైస్తవ సంఘం అనేది ఒక సంస్థకు సంబంధించింది కదా ఒక కోబకు సంబంధించింది కాదు అది ప్రపంచమంతటా విస్తరించిందన్న విషయమే కదా హోషే గ్రంథం దానికి సంబంధించిందే వాళ్ళందరినీ ప్రపంచమంతట విస్తరింపజేస్తున్నాడు హోష గ్రంథం ఎందుకు అంటే వాళ్ళు చేసిన తప్పును బట్టి వాళ్ళందరూ ఏ రీతిగా విస్తరించబడ్డారు ఎప్పుడైతే ఆ యొక్క శత్రువు రాజులు మీదకి వచ్చిండ్రో వీళ్ళు పాపం చేసినప్పుడు దేవుడే శత్రువు రాజును పంపించారు హోష గ్రంథం మీరు పద్నాలుగవ అధ్యాయం వరకు చదివండి అన్ని అవే ఉంటాయి ఇస్సలి పనులు ఏ రీతిగా అయితే దేవుడికి విరోధంగా పాపం చేసిండ్రో వాళ్ళు కేవలం ఒక రెండు మూడు దేవతలన్నీ పూజించారు బహు కఠినంగా దేవుడికి విరుద్ధంగా ఆ దేవత ఆ యొక్క బొమ్మలను పెట్టుకొని వాళ్ళు పూజించారు అందుకు దేవుడికి వారి మీద బహుగా కోపం వచ్చింది ఎంతసార్లు చెప్పినా కానీ వినకపోయినప్పుడు ఏం చేయాలా ఎన్నిసార్లు చెప్పినను లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అగురు నాశనం అంటే ఏంది నిజంగా చచ్చిపోవడమా నాశనం అంటే ఆత్మీయ జీవితంలో నాశనం కావడం అనేది కాబట్టి ఇస్సల్ పైలు ఆత్మీయ జీవితంలో వాళ్ళు రక్షకుడిని గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఎన్నో సంవత్సరాలు రక్షకుడు పుడతాడు అని ఎదురు చూసిన వాళ్ళు ఆయన పుట్టినప్పుడు గ్రహించలేక స్థితి ఉన్నారు ఈ రోజు కూడా ఆయన గ్రహించని స్థితిలో ఉన్నారు సరే కొంతమంది రక్ష పొందిన వాళ్ళు ఉన్నారు ఈ సందేశంలో కానీ అంతరంగమందు నిన్ను యూధునిగా మార్చబడ్డ మార్చబడ్డప్పుడే నువ్వు ఆయన బిడవవుతావు లేకపోతే నువ్వు ఇంకా శరీరంగా ఇస్తున్నావు శారీరకమైన క్రైస్తవాళ్ళు శరీరంగానే ఉంటారు శరీరకమైన ఇసాబ్ వాళ్ళు శరీరంగానే ఉంటారు నువ్వు ఎప్పుడు అంతరంగంగా మార్చబడతావు నిజంగా నువ్వు ఈ సత్యాన్ని గ్రహించినప్పుడే కదా నేనే దేవుని ఇస్రాయల్ అనే గ్రహించినప్పుడు ఆ సంతానమే క్రీస్తు అని గల్తు రాష్ట్రపతిగా చెప్పాడు నిజమైన సంతానము క్రీస్తు క్రీస్తు పక్షంగా ఉన్న నీవే ఆ సంతానము దేవుడు ఏర్పరచుకున్న సంతానము ఎవరు క్రీస్తు పక్షంగా ఉన్న నీవే కాబట్టి ఆ సంతానం ఉండి వాగ్దాన వారసులు బైబుల్లో చెప్పబడ్డ ప్రతి వాగ్దానం ఎవరికి సంక్రమిస్తుందంటే శారీరకంగా పుట్టిన ఈశబ్బాలకు కానే కాదు అది ఆత్మీయంగా పుట్టిన దేవుని బిడ్డలకే కాబట్టి నువ్వు క్రైస్తే చెప్పుకున్నంత మాత్రమే నీకు ఈ వాదన సంక్రమించు నువ్వు అంతరంగమందు మందు యూధంగా మార్చబడినప్పుడే ఇవన్నీ నీకు అర్థమవుతా సరే కాబట్టి గోమేరు ఏ రీతిగా ఉంది అన్న విషయమే మనము ప్రడం గంధము అధ్యాయము నాలుగవ వర్షంలో చూసినాం గోమేరు ఏ రీతిగా ఉంది అంటే గోమేరు లేక అశూరు యాపేతు గోమేరు అంటే యాపేతు సంతతి నుంచి వచ్చింది కాబట్టి అన్య స్త్రీ షేము వంశంలోకి వెళ్ళి వచ్చిన వాడు అబ్రహాము షేము వంశంలో నుంచి కాబట్టి అబ్రహాము సంతానమే ఆత్మీయ ఈశాలుగా మార్చబడాల కానీ యాపేతు సంతానం అంటే అన్యుల సంతనం కానీ షేము రెండవ కుమారుడు ఉంటాడు అశుర్ షేమికి రెండవ కుమారుడు ఉంటాడు అషురు మళ్ళా అసూరి అన్యులై కాబట్టి అబ్రాహ్ము సంతనం నుంచి వచ్చిన వాళ్లే దేవుని యొక్క బిడలుగా ఏర్పరచబడతారు అబ్రామ్కు మనం ఏరీతిగా పిల్లమైనం అబ్రామ్ మనకు ఏరీతిగా తండ్రి అయినాడు శారీరకంగానా ఆయన రక్తం పంచుకొని పుట్టినందుకు అబ్రామ్ మనకు కాదు విశ్వాసంతో కదా విశ్వాసం చేతనే అబ్రాహ్మణకు మనము పిల్లలైతున్నాం కాబట్టి ఏ రీతిగా అబ్రాహ్మణకు పిల్లలం అవుతున్నాం ఏసుక్రీస్తు ద్వారా ఏసుక్రీస్తు పక్షంగా ఉన్న మనము ఆ సంతానమై ఉన్నాం అంటున్నాడు కాబట్టి ఇది ఆత్మీయమైంది సంతానం శారీరకమైన సంతానం కానే కాదు కానీ ఈ రోజు కూడా అందరూ శారీరకమైన వాటికే ప్రాధాన్యత ఇస్తారు మీది ఏ గోత్రం బ్రదర్ నువ్వు ఎక్కడ పుట్టినవ్వు ఇవే ఎక్కువడతా ఉంటారు మీ ఇంటి పేరు ఏంది ఇది శారీరకమై నువ్వు పన్నెండు గోత్రాలలో ఉన్నావా అందర ఒక స్టోరీ ఏంటంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఏదో రీతిగా ఆ యొక్క పన్నెండు గోత్రులకు సంబంధించిన వాళ్ళే అంట ఇప్పుడు నేను వెతుక్కోవాల ఎట్లా వెతుక్కోవాల నేను ఏ గోత్రానికి సంబంధించిన నేను కూడా ఇష్టలు పెదలో పుట్టాను కదా అంటే మా పూర్వీకులు కూడా బహుశామీని గోత్రమేమో లేక నఫ్తాలి గోత్రమేమో రూబేని గోత్రమేమో అని వెతుకుతా ఉంటారు యూరోపియన్స్ అంతా వెతుకుతూనే రోజు యూరోప్ అంతా ఆ పది గోత్రికులే అనేసి ఒక పుస్తకం ఉంది కాబట్టి యూరోపియన్స్ అంతా మేము దేవుడు ఏర్పరచుకున్న ప్రజలం అనుకుంటున్నారు కానీ దేవుడు ఎప్పుడు కూడా శారీరకమైన వాళ్ళని ఏర్పరచుకోలేదు కొరైతులు రాష్ట్రపతిగా ఎన్నిసార్లు చూసినాం మనం రక్త మాంసములు పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు కాబట్టి అంతరంగం నువ్వు మార్పు చెందుతనే నువ్వు నువ్వు సంపూర్ణంగా మార్పు చెందుతనే ఆయన బిడ్డవు కాగలవు అంటే నువ్వు ఆత్మీయంగా జీవించడం నేర్చుకుంటేనే నీ పాపపు జీవితం నుంచి విడిచిపెట్టి శారీరకమైన జీవితానికి స్వస్తి చెప్పి ఆత్మీయంగా జీవించడం నేర్చుకుంటేనే ఆయన ఆత్మలో నివసించడం నేర్చుకుంటేనే నువ్వు ఆయన బిడవుగా తయారు గోమేరు అంటే సంపూర్తి చేయబడినది అని అర్థం ఎందుకంటే మనం ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాం ప్రతి పేరులో దేవుడు ఒక సత్యాన్ని మనకు చూపిస్తున్నాడు ఆ పేరుకి తగినట్లు ఆ ఇసాలపైన జీవించినట్టు మనం చూస్తుంటాం కాబట్టి గోమేరు అంటే ఒక అన్య స్త్రీ ఆమె ఏ రీతిగా జీవించింది ఆ యాపేతు గోత్రానికి సంబంధించిన ఏమే లేక యాపేతు వంశానికి సంబంధించిన నోవా మూడవ కుమారుని సంతానంలోకి వెళ్ళి వచ్చినాయమే అన్య స్త్రీ కానీ ఆమె జీవించిన విధానం ఏ రీతిగా ఆమె ఒక వ్యభిచార స్త్రీ సరే సాధారణంగా అన్యులు ఆ రీతిగా జీవిస్తారనేసి మనం అంటాం కానీ నాకు కనిపించింది అన్యులుగానే కాదు క్రైస్తవ జీవితము ఆ అన్య స్త్రీ వల్లే తయారైనారు ఎందుకంటే దేవుడిది జ్ఞాపకం చేస్తున్నాడు గోమేరుని హుషయ నువ్వు పోయి ఒక వ్యభిచారంలో ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటున్నాడు All right. ఒక పాస్టర్ ని అట్లాంటి స్త్రీని వివాహం చేసుకోవడం ఏంది నువ్వు సమర్థించుకుంటున్నావు సమర్థించుకోవడం కాదు దేవుడు కేవలము హొషేకే చెప్పింది కేవలం హొషేకే చెప్పిండు మనకందరికీ ఎవరు చెప్పలేదు కాబట్టి ఆమెను ఒకసారి పెళ్లి చేసుకోమంటాడు ఇంకోసారి తిరిగి ఆమెని విడిచిపెట్టమంటాడు హుషే గ్రంథం అంతా అదే గోమేలు అనే స్త్రీని వివాహం చేసుకోమంటాడు ఇంకో స్థలంలో ఏమంటాడు ఆమెని విడిచిపెట్టే అంటాడు ఎందుకు అతిథిగా చెప్తున్నాడంటే ఒక ప్రవక్త దేవుడికి ప్రతినిధిలాగా ఈ లోకంలో ఉన్నాడు మనమందరం ఈ లోకంలో దేవుడికి ప్రతినిధిలాగా ఉన్నాం ఆయనని స్వీకరించి వాళ్ళందరూ ఆయనకి ప్రతినిధిలాగా ఉండాలి మనం పరిశుద్ధంగా నిష్కలంకంగా ఉండాలి అలాగా పరిశుద్ధు కాబట్టి కాబట్టి ఆయన చెప్పిన ప్రతి పనిని మనము విధేయతతో చేయడం నేర్చుకోవాలా హోషి అటెండే చేస్తున్నాడు ఈయన చేసినట్టు ఏ ప్రవక్త మనకు కనిపించాడు జీవిస్తాడు దేవుడు చెప్పిండు కదా అనేసి ఒకవేళ నిజంగా దేవుని స్వరమా లేక నన్ను ఎవరన్నా అని డౌట్ పడిలే అభ్రాంకుడు అంతే కదా కనీ ఎరగని దేవుని స్వరాన్ని విని విశ్వసించి ఆయన ఆస్తులు ప్రాపర్టీస్ అన్ని విడిచిపెట్టి బయటకు లేదా విశ్వాసం అనేది ఆ రీతిగా ఉంటది కాబట్టి కూడా ఆయన విశ్వాసంలో ఏం చేస్తున్నాడు దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించి గోమేరు అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు ఆయనకి వ్యభిచారంలో పుట్టిన పిల్లలని తన పిల్లలలాగా స్వీకరిస్తున్నాడు కాబట్టి గోమేరు అంటే సంపూర్తి చేయబడింది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రటమ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో నాలుగో వర్షంలో ఏం చేస్తున్నాం అంటే మహాబబులోనికి సంబంధించిన వాక్యం లేక స్త్రీకి సంబంధించింది మహాబబులోను అంటే ఒక స్త్రీకి సాదృశ్యంగా ఉంది బబులోను అంటే ఏది బబులోను అంటే అంత కన్ఫ్యూజన్ అని అర్థం గలిబిలి అని అర్థం బబులోను అంటే గలిబిలి బాబేలు అంటే కూడా గలిబిలే బాబేలు గోపురం అంటాం కదా అక్కడంత గలిబిలే ఎప్పుడైతే వాళ్ళు బాబేలు గోపురాన్ని కట్టినరో ఎవరు కట్పించారు నిమ్రోజు దానికి లీడర్ నిమ్రోజు మళ్ళా హాము వంశంలోకి వెళ్ళొచ్చిన వాడు నోబా రెండో కుమారుని వంశంలోకి వెళ్ళొచ్చినవాడు అతను ఆ యొక్క గోపురాన్ని కట్టిస్తున్నాడు పర్నో ఆ యొక్క ఆకాశం అంతే అంత టవర్ కాబట్టి ఎందుకు కట్టుకుంటున్నాడంటే ఆయన గొప్ప రాజను చూపించుకోవడము మనమందరము చెదిరిపోకుండా మనం అంతా ఐడెంటిఫై కావాలా ఈ గోపురం దగ్గర మనమందరము ఒక కోవకు చెందిన వాళ్ళము మేము గ్రేట్ ఈ లోకంలో అని చూపించుకోవడం అనేది గోపురం కట్టుకోవడం అంటే మేము గొప్పలము అని చూపించుకోవడం అని అర్థం కాబట్టి గోపురాలు ఎక్కడ ఉంటాయి టెంపుల్స్ మీద ఉంటాయి కదా చర్చిల మీద గోపురాలు ఉంటాయి ఎంత పైకి కడితే అంత ఐడెంటిఫైడ్ ఎందుకంటే ఈ చర్చిని నేను ఎంత దూరం చూడొచ్చు కొన్ని కిలోమీటర్ల దూరం కి లేదని మనం చూడొచ్చు కానీ ఇవన్నీ గోపురాలు దేవునికి విరోధం ఎందుకంటే నువ్వు మనుషుల హస్తల చేత నిర్మించబడిన మందిరంలో నువ్వు నివసించడానికి వీళ్ళే దేవుడు అంటున్నాడు నేను మనుషుల హస్తల చేత నిర్మించబడ్డ మందిరంలో నేను ఉండను నేను జీవించాల్సింది నేను ఉండాల్సింది మనుషుల హృదయంలో ఎందుకంటే మన శరీరాలే దేవుని ఆలయం కాబట్టి మన హృదయంలో ఆయన మీరు ఎక్కడ బిల్డింగ్స్ పైన ఏ టెంపుల్స్ పైన కానీ అక్కడ ఉండడు దేవుడు ఆయన ఆల్రెడీ చెప్పేసి నేను ఎక్కడ ఉండను ఏ టెంపుల్ పైన ఈ లోకంలో ఏ చర్చ్ పైన ఏ ఏ బిల్డింగ్స్ పైన నేను అక్కడ ఉండను నేను ఉండాల్సింది ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామంన శుద్ధిస్తుంటారు నన్ను నేను అక్కడ వారి మధ్యన నివసిస్తున్నాడు కాబట్టి మన హృదయంలో ఏశ జీవించాలనుకుంటున్నాడు కాబట్టి గో దేనికి సాదృశ్యం అంటే ఆ యొక్క ఈసాన్ పల్లెకి అని ఇక్కడ చూపిస్తున్నారు చూడండి తొమ్మిదవ వచనంలో యహోవా ప్రవక్త ప్రవక్తకు సెలవిచ్చినది మీరు నా జనులు కారు నేను మీకు దేవుడునై ఉండను గనుక లో అమ్మి నా జనము కాదు అని ఇతనికి పేరు పెట్టమన్నాడు అంటే ఆ స్త్రీకి పుట్టిన పిల్లలకి పేర్లు ఇవన్నీ మనం చూసినాం ఒక్కొక్క ఈ పిల్లలకు సంబంధించిన వాక్యాలు రెండవ భాగంలో ఉన్నాయి మొదట ఒక కుమారుడు రెండవది కూతురు మూడవ వాడు మరో ఇంకొక వీళ్ళిద్దరికి మధ్యలో ఆ కూతురు పుట్టినట్టు మనం చూస్తాం కాబట్టి ముగ్గురు ఈ ముగ్గురు దేనికి సాదృష్టం అన్న విషయాన్ని మనము అటుపిన వరం చూసినాం సరే ఇవన్నీ ఏంటంటే పదవశంలో చూస్తే ఇస్రాయిల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తరమగును ఏ స్థలమందు మీరు నా జనులు కరన్న మాట వారితో చెప్పుదురో ఆ స్థలంలోనే మీరు జీవము దేవుని కుమారులై ఉన్నారు అని వారితో చెప్పుదురు సరే ఇవన్నీ ఏంటంటే దేవు దేనికి సాధన అంటే ఇస్రాయల్ పల్లెని దేవుడు తృణీకరించినాక వీళ్ళందరూ శమల పాలై తిరిగి వచ్చినప్పుడు ఆయన సన్నిధికి ఆయన వారి గురించి సాక్ష్యం ఇస్తున్న విషయం దీన్ని మనం చూడండి ఇక్కడ పదకొండవ వర్షంలో యూద వారును ఇస్రాయలు వారును ఏకముగా కోడుకొని తమ నొకరినే ప్రధానిని నియమించుకొని తా తామున్న దేశంలో నుండి బయలుదేరేదురు ఆ ఎజ్రాయేల్ దినము మహాప్రభాం గల దినము గానుండును ఎజ్రాయల్ సంబంధించిన విషయం కూడా మనం చూసినాం ఎజ్రాయల్ అంటే మొదటి కుమారుడు పేరు కదా మొదటి కుమారుడు గోమేరుకి మొదటి కుమారుడు ఎజ్రాయేల్ అంటే దేవుడు తీర్పు తీర్చును అన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఆమె పాపము బహుగా పండినప్పుడు పాపము పరిపక్వం చెందినప్పుడు దేవుడు యొక్క తీర్పు పాపం వలన జీతము మరణము లేక శిక్ష పాపంలో జీవించిన వాళ్ళందరూ దేవుడి శిక్షకి గురి అవుతారు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాం కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టి వాళ్ళ మనుషులను దేవుని తట్టు దేవుడు ఆ ఎజ్రయేల్ అంటే దేవుడి తీర్పు దినమును మహాప్రభావం దినముగా చేయును అంటే వారిని తిరిగి స్థిరపరచును పాపపు జీవితానికి వెళ్ళి బయట తీసుకొస్తున్నాక వారి జీవితము క్రైస్తవులు వారి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి శ్రమల గుండా పోతూ వారి జీవితాలు ఆయన తిరిగి సమర్పించినప్పుడు వారు మహాప్రభాం గల వారుగా విషయమే పదకొండవ వర్షంలో చూస్తున్నాం సరే రెండవ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూస్తున్నాం రెండవ అధ్యాయంలో మొదటి వచనం మీరు నా జిల్లని మీ సహోదరులతోనూ జాలినందిన వారిని మీ స్వదేశులతోనూ మీరు చెప్పుడి నేను దాని బట్టలను పెరిగి వేసి పుట్టిన నాటి వలె దానిని దిగంబురాలినిగా చేసి పాడు పెట్టి ఎండిపోయిన భూమి వలెను ఉంచి దప్పి చేత లయపరుచుకున్నట్లు మీ తల్లి పోకిని చూపు చుడకయు దాని స్థలంను పురుషులకు చేర్చుకొనకయు నుండునట్లు మీరు ఆమెతో వాదించుడి అది నాకు భార్య కాదు నేను దానికి పెనిమిటిని కాను దాని పిల్లలు జార సంతతి అయ్యున్నారు వారి తల్లి వేషతనము చేసి ఉన్నది వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయనది కనుక వారి అందు నేను జాలి పడను దేవుడు కఠినమైన తీర్పు ఇక్కడ తీరుస్తున్నాడు దేనికి సంబంధించింది ప్రటన గ్రంథం మూడవ అధ్యాయంలో ఈ విషయాలు మనం కొంతకాలం క్రిందట ధ్యానించాం చూడండి ప్రటన గ్రంథం మూడవ అధ్యాయము పదిహేడవ వచనం గోమేలు లేక ఇసల్పదలు ఆత్మీయ ఇసల్పదలు లేక దేవుడు నమ్ముకున్న వారని వాళ్ళు ఏ రీతిగా జీవిస్తున్న విషయము పదిహేడవ అష్టంలో నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గుడ్డి వాడవును దిగంబరుడవై ఉన్నావని ఎరగక నేను ధనవంతులను ధనవృద్ధి చేసుకొని ఉన్నాను నాకేమీ కుదవలేదని చెప్పుకొని క్రైస్తవ జీవితం ఏ రీతిగా ఉంటుందన్న విషయము దేవుడు హెచ్చరిస్తాడు చివరి కాలంలో క్రైస్తవులు ఏ రీతిగా ఉంటారంటే నేను సం దేవుడు నన్ను సమృద్ధిగా ఆశ్రయించండు నా దగ్గర సమృద్ధిగా ధనం నాకు ఇంకా ఏమి కొద్దువలేదు అని చెప్పుకుంటారు నాకేమి కూడా కొద్దువలేదు అని చెప్పుకుంటారు అని హెచ్చరిస్తున్నాడు కానీ వారు దౌర్భాగ్యులు దిక్కు వారు దిక్కు అంటే ఏం తెలుసా దౌర్భాగ్యం అంటే ఏం చెప్పండి దౌర్భాగ్యం దౌర్భాగ్యం అంటే అండర్ ప్రివలేజ్డ్ అన్నకి భాగ్యం దౌర్భాగ్యం దిక్కు మాలినవారు దిక్కు అంటే డైరెక్షన్ అంటే డైరెక్షన్ లేదు వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఎవరు డైరెక్షన్ ఇవ్వరు వాళ్ళకి ఎవరు లీడర్ లేరు ఎప్పుడైతే ఏ స్లో నేను విడిచిపెడతాడో నీకు డైరెక్షన్ లేదన్న విషయం ఎప్పుడైతే నువ్వు ఏసుమని విడిచిపెడతావో నీకైనా డైరెక్షన్ ఇవ్వడం అర్థం కాబట్టి క్రైస్తవులు ఏ రైతుగా తలెత్తున్నారు దౌర్భాగ్యం అంటే వాళ్ళు భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు డైరెక్షన్ పోగొట్టుకుంటున్నారు దాని తర్వాత దరిద్రుడవు అంటే ఎప్పుడైతే ఏసు నిన్ను విడిచిపెడతాడో నీ దగ్గర ధనం లేదు ఎందుకంటే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఏసుబ్రౌనంతే గుప్తంలో అయినాయి ఎప్పుడైతే ఏశవని మనం నమ్ముకుంటామో మనకు ఎప్పుడైతే నువ్వు ఆయన విడిచిపెడతావో నీకేమొస్తుంది దరిద్రత వస్తుంది దాని తర్వాత ఏమొస్తుంది గుడ్డివాడవు ఏసుప్రవును నువ్వు విడిచిపెట్టినా ఏసు నిన్ను విడిచిపెట్టినా నువ్వు కావాల్సింది గుడ్డివాడవే గుడ్డివాడంటే ఏం చెప్పండి మీరు మీకు మార్గం తెలియదు ఎట్లా బాగులో తెలియదు ఎవరన్నా నీకు డైరెక్షన్స్ ఇవ్వాలా అంతే కదా ఏసుప్రవే మార్గం ఆయన మార్గాన్ని పోగొట్టుకుంటే నువ్వు గుడ్డివాడవ అన్నట్టు కాబట్టి క్రైస్తవ జీవితం ఇది క్రైస్తవ సంఘం నుంచి చెప్పబడింది క్రైస్తవ జీవితం ఏ రీతిగా తయారవుతుందన్న విషయం ఇక్కడ చెప్పబడింది దాని తర్వాత చూడండి వాళ్ళు గురుడి వాళ్ళు దాని తర్వాత దిగంబరుడవై ఉన్నావు అంటే నగ్నంగా బట్టలు లేవు ఎందుకు వాళ్ళు బట్టలు లేకుండా అట్లా తయారవుతున్నారన్న విషయమే మనము ధ్యానించాలా ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో ప్రభువుని ధరించుకున్నట్లు బట్టలు ధరించుకోవడం అంటే ఏశ్వం ధరించుకోవడం అన్నట్టు ఏశ్వం ధరించుకోవడం అంటే నిజంగా నిన్ను మెడల్ సిల్వేసుకోవడం కాదు ఆయన బొమ్మ టీ షర్ట్ వేసుకోవడం కాదు ఏశ్వన్ ధరించుకోవడం అంటే ఆయన రక్షణ అనుభవంలోకి వచ్చినాక నువ్వు ఆయన వాక్యాన్ని స్వీకరించి దానికి తగినట్టు జీవించడం ధరించుకోవడం అంటే ఆయన ఏ ఆగ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞాన్ని పాటించడమే ఈశ్వం ధరించుకోవడం ప్రతిరోజు ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించుకోవాలి ప్రతిరోజు నీకు చెప్పబడ్డ వాక్యాన్ని నీ జీవితంలో అమలుపరుచుకోవడమే ఆయన ధరించుకోవడం ఆయన ధరించుకోవడం అంటే ఆయన పరిశుద్ధతను ధరించుకోవడం పరిశుద్ధత ఎట్లా వస్తుంది నువ్వు పరిశుద్ధంగా ఉండి వర్షం చేస్తా ఉంటే పరిశుద్ధం వస్తుందా రాదు ఆయన వాక్యమే నేను శుద్ధీకరించిన శిమం కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది జనిస్తాను కదా ఎవరు నువ్వు తప్పక ఉంటారు మళ్ళీ దేని వలన వాళ్ళు శుద్ధీకరింపబడతా ఉంటారు దేవుని యొక్క వాక్యం చేతనే శుద్ధీకరిపబడతా ఉంటారు కాబట్టి దేవుని యొక్క వాక్యం నేను జనిస్తేనే పరిశుద్ధంగా తరేతా ఉంటావు నేను పరిశుద్ధంగా ఉండి వర్షం చేస్తా ఉంటాను గంటలు గంటలు ప్రేయర్ చేస్తాను ఫాస్టింగ్ ఉంటుంటే పరిశుద్ధత వాక్యం ఎట్లా చెప్తుందో అట్లా పాటిస్తేనే నీకు పరిశుద్ధత వస్తుంది ఆయన వాక్యమే నిన్ను శుద్ధీకరించను ఇంకా వేరే మార్గం లేదు నువ్వు బ్యాప్టిజం పొందుకుంటే శుద్ధీకరణ రాదు వాటర్ చల్లుకుంటే శుద్ధీకరణ రాదు ఆ యోవర్ధ నదిలో నుంచి వాటర్ తీసుకొచ్చి తాగితే నీకేం శుద్ధీకరణ రాదు ఎందుకంటే క్రిస్టియన్స్ చేస్తున్నారు ఓ పాస్టర్ అక్కడికి పంపిస్తుండే మిమ్మల్ని అందరినీ ఫిఫ్టీ థౌసండ్ వన్ అంటే ఇప్పుడు ఖర్చు ఇస్రాయల్ దేశం పోయి చూడాలంటే పోయి అక్కడ పోయి వన్ వీక్ అక్కడ ఉండి ఆ యోవర్ధ నది నుంచి ఒక బాటల్లో వాటర్ తీస్తారు అంతా మురికి వాటర్ అది ఆ వాటర్ తీసుకొచ్చుకొని నువ్వు రోజు ఇంత నీళ్ళలు కలుపుకొని తాగుతే నీకు పరిశుద్ధత వస్తుంది అనేసి టీచింగ్స్ అట్లా భోజనం స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్ నేను చెప్తున్నా ఇంకెక్కడో చెప్తలేదు మనలో కొంతమంది దాన్ని ప్రోత్సహించడం ఆ నీళ్ళు నాకు నాకు కూడా ఒక బాటిల్ ఇచ్చిరు నేనేం చేయాలి మళ్ళీ ఎవరిద నదిలో ఏసు ప్రభుకి బాప్తిసం ఇచ్చే యూహాను బాప్సం ఇచ్చింది కాబట్టి అది ఖచ్చితంగా పరిశుద్ధమైన నీళ్లు అని నేను తీసుకొచ్చుకొని నా జేబులో పెట్టుకోవాలన్నా ఎవరిడే ఒక డ్రాప్ తాగాలనా అది అబద్ధం కదా అది మోసం అది అది నిన్ను మోసగించడం అన్నట్టు కాబట్టి నిన్ను ఈ లోకంలో ఏది కూడా పరిశుద్ధ నీ పాపముల నుంచి నిన్ను ఏది కూడా బయట తీసుకుని నీకు విమోచన వేరే మార్గం లేదు కేవలం ఏసుమో తప్ప ఎవరికైనా ఈ లోకంలో ఏ కులంలో పుట్టొచ్చు ఏ మతంలో పుట్టొచ్చు నువ్వు ఏ దేశంలో పుట్టొచ్చు ఏ రంగన పుట్టొచ్చు ఎంత ఇంటెలిజెంట్ గానే ఉండొచ్చు ఒకటే మార్గం నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నాడు మార్గము సత్యము జీవము నువ్వు మార్గం వెతకకపోతే నువ్వెప్పుడు దాంట్లో జీవించలేవు దాంట్లో జీవించక ఆ మార్గంలో నడవకపోతే నీకు ఎప్పుడు సత్యం దొరకదు నువ్వు సత్యం దొరకకపోతే నీకు జీవం ఉండదు అంటే నువ్వు ఏ ఎంత జీవించలేవు నిత్య జీవం నీకు ఉండదు కాబట్టి ఆయన మార్గంలో పాటు నడవాల ఆయన సత్యం నీ వెతకాలా ఆయన జీవంలో చివరి వరకు మనం ఉండాలా కాబట్టి యుగ సమాప్తి వరకు ఆయన మనతో పాటు ఉంటాడు ఈ యుగం ముగించినాక కాలము అనేకమైన కాలములు ఆయనతో పాటు మనము నివసించాలా యుగ యుగములకు ఆయనతో పాటు మనం నివసించాలంటే ఆయన మార్గాన్ని మనం వెంబడించాలి ఇంకా వేరే మార్గం లేదు ఓ పాస్టర్ వాక్యం చెప్తుంటే నేను విన్నా ఇస్రాయిల్ ప్రజలకి స్పెషల్గా ఇంకొక మార్గం ఉంది బ్రదర్ అది తప్పుబోదు ఎక్కడ లేదు బైబుల్లా ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న జనాంగం కదా వాళ్ళకి స్పెషల్ మార్గం ఉంటుంది వాళ్ళు ఏసుమన్ నమ్ముకోకుండా కూడా దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు వాళ్ళని విడిచిపెట్టొద్దనే కదా యేసుమని పంపించింది ఇస్రాయల్ గోత్రంలో నశించిన వారి కొరకే కదా నేను వచ్చింది అంటాడు ఐ వాజ్ సెంట్ టు ది లాస్ట్ షీఫ్ ఆఫ్ ఇస్రాయల్ అన్నాడు అంటే ఇజ్రాయెల్ దేశంలో నశించిన వారి కొరకే నేను నేను అన్నాడు అంటే ఇస్రాయల్ ప్రజలు నశించిన విషయం అక్కడ తెలుస్తుంది మనకి ఎందుకు నశించినవారు నువ్వు రక్షకుని గ్రహించకపోతే నశించిన వాడవే వాళ్ళే కాదు ఏ గోత్రంలో పుట్టిన వాళ్ళు ఏ కులము ఏ మతంలో పుట్టిన వాడు కానీ గుర్తించకపోతే నువ్వు నశించిన వేరే మార్గం లేదు చాలా మంది ఏమంటారంటే లేదు అందరూ ఒకటే అన్ని మతాలు ఒకటే అందరు దేవుళ్ళు ఒకటే అందరు చెప్పేది ఒకటే అంటారా లేదా కానీ అది కరెక్ట్గానే కదా నేను చెప్తున్నా ఎందుకంటే బైబిల్ వాక్యం చూస్తే నీకు ఉండదు అన్ని మతాలు ఒకటే సంబోధించవు అన్ని మతాలు ఒకటే అంశంని బోధించవు ఉదాహరణ చూడండి ప్రతి మతంలో పాపం గురించి ఉంటుంది కానీ పాపం నుంచి విడుదల పొందాలనే మార్గాలు అన్ని మతంలో ఒకటే ఉండవు బాగా అర్థం చేసుకోండి నీ జీవితంలో ఒకసారి ఆ దేశానికి పోవాలా నువ్వు అందులో పాలు పొందితేనే నీకు చిన్న దొరుకుతుంది అని ఒక మతం చెప్తుంది లేదు నువ్వు తీర్థయాత్రలు చేయాలా ఎన్నో ఉన్నాయి మన దేశంలో స్తూపాలు అవన్నీ తిరగల అవన్నీ తిరుగుతూనే నీకు పాప క్షమాపణ ఉందంటారు మనల్ సేమ్ ఉన్నాయా లేవు కదా నువ్వు ఒక మతం ఉంది దగ్గర దగ్గర ఉంటది నువ్వు నీతి కార్యాలు చేస్తే నువ్వు రక్షణ బొదుతావు అని ఒక మతం బోధిస్తుంది చూడండి ఒకటే మార్గాలు ఉన్నాయా అదే బైబిల్ ఏం బోధిస్తుంది మనమందరము పాపంలో పుట్టిన వారము పాపంలో జీవించిన వరం కాబట్టి మనకంద మనమందరము నశించిన వారమే పాపంలో జీవించే వాళ్ళందరూ మరణించాల్సిందే మన మరణించకుండా ఉండడం కొరకు మన పాపములను ఆయన భరించి శిలవ మీద మనకు బదులుగా ఆయన మరణించిండు మన మీదికి రాకుండా రానియకుండా శాపము ఆయన పొందుకున్నాడు శాపము పొందుకొని మనకి విడుదల నువ్వు అది స్వీకరిస్తే నీకు రక్షణ నీ పాపం నుంచి రక్షణ చూడండి ఇది వేరేగా ఉందా లేదా కాబట్టి ఏ మతంలో చూసినా విధానాలన్నీ వేరేగా సేమ్ ఉండనే ఉండవు ఒక్కొక్క అంటే ఎందుకు చెప్తారు ఈ రీతి కంటే దేవుని వాక్యములో అభివృద్ధి లేని వారు అభివృద్ధి చెందని వారు ఆ రీతిగా చెప్తా ఉంటారు నువ్వు దేవుని వాక్యాన్ని జనిసరికి తెలుస్తుంది ఏది కరెక్ట్ ఏది అబద్ధం ఉదాహరణ చూడండి మీరు ఈ సత్యాన్ని గ్రహించకుండా చనిపోయినాక ఆయన వచ్చినప్పుడు ఏమంటారు సత్యాన్ని గ్రహించకుండా చనిపోతే ఏమైతే నరకానికి పోతారు కదా సత్యం గ్రహించినాక దృఢమైన నిశ్చయం ఉంటుంది నేను నేను ఎట్టి పర్స్ట్ నరకానికి పోను ఎందుకంటే నాకు సత్యం తెలుసండి ఈ డౌట్స్ ఉంటాయి లేకపోతే ప్రతి ఒక్కటే డౌట్స్ ఇప్పుడు ఒక ఒక ఆయమే చెప్తుంది ఎప్పుడన్నా ఏ శ్లోం నమ్ముకున్న వాళ్ళు చనిపోతున్నప్పుడు నువ్వు చూసినవా ఏ శ్లో నమ్ముకున్న వాళ్ళు చనిపోతున్నప్పుడు ఎంతో సమాధానంతో సంతోషంతో చచ్చిపోతారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు గ్యారంటీగా వాళ్ళు హెవెన్కి వెళ్తారనేష్ ఏ శ్లోని వాళ్ళు చనిపోతున్నప్పుడు ఎప్పుడన్నా చూసినావా అందరూ ఏడుస్తూ ఉంటారు వాళ్ళ చుట్టూ వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు వాడు ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తూ ఉంటారు వాళ్ళ ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది అయ్యో నేను ఎక్కడ పోతున్నాను అయ్యో నా చచ్చిపోతున్నాడు ఎక్కడ పోతున్నాడు చనిపోతున్నాడు ఏడిపోతున్నాడు నిరీక్షణ లేదు కానీ రక్ష ఏ స్లో నమ్ముకున్న వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు ఎంత చచ్చిపోతారు అదైతే కరెక్ట్ గ్యారంటీ తన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఏమంతా దుఃఖపడరు ఒక ఫైవ్ మినిట్స్ ఏడుస్తారేమో దాని అంత ఏం దేవుని దగ్గరికి వెళ్ళదు అంటారా లేదా ఏం పర్లేదు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి ఏం లేదు రేపటి నుంచి అంతా మన నార్మల్ అయిపోతుంది ఎందుకంటే బైబిల్ ఏముందంటే చనిపోయిన వారు మరొబడ వాళ్ళు వాళ్ళు మన మెమరీకి రారు నువ్వు ఫోటో చూస్తే కూడా నీకు ఉండదు మైండ్ లో మనిషి పక్కన తిరుగుతుంటే నీకు ఉంటది మనిషి లేకపోతే మెమరీలు ఉండడు చనిపోయిన వాళ్ళు జ్ఞాపానికి రారు బైబిల్ కూడా అర్థం ఉంది వాళ్ళకి కూడా ఏ స్థలం ఉండదంట చనిపోయిన వాళ్ళకి ప్రసంగిలో మనం చూస్తాం ప్రసంగి జస్ట్ చనిపోయిన వారికి ఏ ఫీలింగ్స్ ఉండవంట వాళ్ళు మరబడ్డ వాళ్ళు దేవుడు కూడా వాళ్ళు మర్చిపోతారంట కానీ ఒక దినము జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన తీరుపు దినం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళందరూ తిరిగి వచ్చి ఆయన శనిలో నిర్వచిస్తారు అంతవరకు దేవుడు కూడా జ్ఞాపకం చేసుకోవడం అక్కడ ఉంది వాక్యం లేదు బ్రదర్ వాళ్ళు ప్రతి ప్రతి సంవత్సరము వాళ్ళ చనిపోయిన రోజు మా వస్తారు నేను వాళ్ళ ఇంత పెట్టాలి ఫుడ్ వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ పెడితే వాళ్ళు వచ్చి తినిపోతారు ఎట్టా తినిపోతారు వాళ్ళ శరీరాన్ని నువ్వు గాల్చేస్తేవి వాళ్ళ శరీరాన్ని నువ్వు నాటేస్తే వాళ్ళ ఆత్మ వచ్చి శరీరాన్ని తింటది ఆహారం శరీరకమైంది కదా దాన్ని ఎట్లా తింటది లేదు వాళ్ళ ఆత్మ ఏదో జీవి రూపంలో వచ్చి తింటుంది ఎట్ల వస్తుంది వాళ్ళ ఆత్మ మరబడిందని వాక్యం ఉంటే అవన్నీ రాంగ్ మనం అన్నిట్లలో మోసపోతున్నాం ఎందుకు ఎవరో చెప్పింది కాబట్టి కానీ ఎవరో చెప్పింది కదా మనం బైబిల్ చెప్పింది అమ్మాలి ఎందుకంటే దీంట్లో ఉన్నది సత్యం దీన్ని ఎవరు కూడా వ్యతిరేకించలేరు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు దగ్గర దగ్గర ఆరు నుంచి వాక్యం ఉంది దీన్ని ఎవరు వ్యతిరేకించకపోతున్నాను ఎందుకు దీన్ని వ్యతిరేకించాలంటే నువ్వు దీన్ని అర్థం చేసుకోవాలా కదా వ్యతిరేకించాలన్న తపనతో దీన్ని స్టార్ట్ చేసిన వాడు అందరు తారుమారైపోతున్నారు ఎందుకు తెలుసా ఇందులో తప్పు వెతకాలా అని ప్రయత్నం చేస్తూ తప్పులు దొరకక దానికి సమర్పించుకుంటున్నారు జీవితాలు సరంటర్ అయిపోతున్నారు ఎందుకు ఇందు ఉండదు ఎందుకంటే జీవం ఈ వాక్యంలో జీవం ఉంది ఈ జీవం ఉన్నీ పోవాలంటే నువ్వు చవితానికి జీవం వస్తుంది కాబట్టి ఆయన ఏ రీతిగా చెప్తున్నాడు క్రైస్తవ సంఘము ఏ రీతిగా చెడిపోయింది అన్న విషయాలే ఇక్కడ మనం చూపిస్తున్నాడు ఇసల్పదలు ముగ్గురు మూడు మూడు దేశస్తుల దేవతలని అన్న విషయము మనం రెండవ అధ్యాయం అంతా ధ్యానిస్తాం మొదటిది ఏంటంటే అసురు రెండవది బబులోను మూడవది ఐగుప్తు మొదటిది అసురు రెండవది బబులోను మూడవది ఐగుప్తు ఈ మూడు దేశాల దేవతలని వాళ్ళు పూజించిరు అన్న విషయాన్ని ఈ అధ్యాయంలో మనం చూపిస్తాం ఇది చివరి వరకు పద్నాలుగవ అధ్యాయం వరకు ఈ మూడు దేవతల గురించే చెప్పబడుతుంటాయి ఎన్నిసార్లు చెప్పినను వారు ఆ దేవతలనే పూజించిండ్రు అన్న విషయం హెచ్చరిస్తుంటాడు మీరు దేవుడిని తెలుసుకున్న వాళ్ళ ఉండి తిరిగి దయ్యంలో పోతారు ఇది మనం చూస్తూ ఉంటాం నువ్వు దేవుడు నమ్ముకుండి మళ్ళీ అబ్బాయి మంత్రాయం దగ్గరికి వెళ్తావు ఎంతారా లేదా చాలా మంది వెళ్తారు ఎందుకు దేవుడి మీద నమ్మకం లేదు మంత్రం దగ్గర వెళ్తున్నావు నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే మంత్రం దగ్గర ఎందుకు వెళ్తావు నీకు నమ్మకం లేదు కాబట్టి మంత్రంగా దగ్గరకి వెళ్తున్నావు అంటే నీకు రెండింటి మీద నమ్మకం లేదు ఇదైతే అది అదైతే ఇది అంటే రెండు ద్విమనస్కం నీకు ఉందన్నట్టు కాబట్టి అషురు అంటే అషురు అంటే బహుగా విజయవంతమైనది అని అర్థం అషురు ఎక్కడం నోవా పెద్ద కొడుకైన షేము రెండవ కుమారుడు అంటే నోవాకి మనమడు నోవాకి మనమడు అశూరు కానీ రెండవ కుమారుడు అశూరు సంపూర్ణంగా సాధించిన వాడు అనర్థం లేక విజయవంతమైన వాడు అశురు అంటే విజయమైన విజయవంతమైన వాడు అంటే సంపూర్ణంగా విజయం పొందినవాడు అనర్థం కాబట్టి చూడండి అషురు విజయం పొందినవాడు అని అర్థం ఉంది కాబట్టి వీళ్ళు ఎందుకు ఇంత విజయం పొందిన వాళ్ళు అంటే వీరి దేవత గొప్ప కాబట్టి మనం కూడా దేవతని పాటిస్తే మనం కూడా విజయవంతమవుతాము అని ఆ దేవతలని వీళ్ళు వెంబడించరు రెండవది బబులోన్ బబులోను అంటే గలిబిలి అనర్థం లేక ఇంగ్లీష్ లో కన్ఫ్యూషన్ అంటారు బాబెల్ అంటే కన్ఫ్యూజన్ లేక గలిబిలి అనర్థం కాబట్టి గలిబిలి గల దేవతలని వాళ్ళు పూజించు అనర్థం రెండవది మూడవది ఐగుప్తు ఐగుప్తు అంటే సాధన చాలా మంది మీకు తెలుసు కదా ఐగుప్తు అంటే ఆత్మీయ జీవితంలో పాపానికి సాదృశ్యం చీకటికి సాదృశ్యం కదా కానీ అసలు ఐగుప్తు అంటే అర్థం ఏంటంటే ఐగుప్తు అంటే వారి రాగానికి స్పందించడం అని అర్థం లేక వారి రాగానికి స్నేహితులం అంటే వారి పాట పాడితే నేను డాన్స్ చేస్తున్నా అని అర్థం కూడా వస్తుంది ఐగుప్తు అంటే వారి పాటలకు నేను దాసోహం ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయి వారి పాటలు నేను వాడాలన్నా వారి పాటలు నేను పాడితే వారి పాటలు నాకు ఇష్టం అన్నట్టు ఐగుప్తు అంటే అర్థం అది వారి పాటలు నాకు ఎంతో ఇష్టము ఐగుప్తు పాటలు మాకు ఇష్టం అనరా మేము ఐగుప్తులు ఉన్నప్పుడు మాకు ఎంతో సంతోషం ఉండి అనరా లేదా ఐగుప్తులకి వెళ్ళి బయటికి వచ్చినాక అంటున్నారు ఐగుప్తులు ఉన్నప్పుడు మాకు ఎంతో బానిసత్వం ఉంది ఎంతో కష్టం ఉంది మాకు తిండికి తిండి లేదు ప్రవ్వ మాకు ఎప్పుడు విడుదల ఇస్తావు అని ఏడ్చిన వాళ్ళు బయటకు వచ్చినాకేమన్నారు మేము ఐగుప్తులు ఉన్నప్పుడే మంచిగున్నాం అనర్లేదా ఐగుప్తు అంటే అర్థం అది వారి రాగానికి నేను స్నేహితుడిని అని అర్థం కాబట్టి వారి రాగాలు ఏంది వారి దేవతలు ఐగుప్తులు పది దేవతలను పూజించినట్టు మనం చూస్తాం నిర్గామ కాండంలో పది దేవతలని వీళ్ళు కాబట్టి ఇసాల్ ఈ మూడు దేశాల దేవతలను తీసుకొచ్చి వాళ్ళ దేశంలో పెట్టుకొని పూజించినప్పుడు దేవునికి బాగా కోపం వచ్చింది అందుకే హుషేత నువ్వు నాకు ప్రతినిధివి ఇసోల్ పనులు ఆ వేషకు ప్రతినిధి గోమేరుకు ప్రతినిధి కాబట్టి వాళ్ళకి ఈ ఉపమానాన్ని చూపించు మీరు వ్యభిచారంలో ఉన్నా కూడా నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు కాబట్టి ఇప్పటికన్నా మీరు బుద్ధి తెచ్చుకొని మీ జీవితాల్లో మార్చుకోండి అని చెప్తున్నాడు కాబట్టి విగ్రహాలు పూజించడము వ్యభిచారంతో సమానము అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పాత్ర కాలంలో కూడా అది ఆత్మీయమైంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఒక రీతిగా అర్థం చేసుకోవాలా అషూరు అంటే దేనికి సాదృశ్యం సాధింపుకు సాదృశ్యం సక్సెస్ఫుల్ అష్యూర్ అంటే సక్సెస్ఫుల్ బ బబిలోనంటే కన్ఫ్యూజన్ లేక గలిబిలి దాని తర్వాత అంటే నీ రాగానికి నేను డ్యాన్స్ చేస్తా నువ్వు పాట పాడితే నేను డ్యాన్స్ చేస్తా అని అర్థం కాబట్టి మనందరికీ గుణగాలు కనిపిస్తాయా నేను అషూర్తో పాటు ఉంటే నేను కూడా సక్సెస్ఫుల్ ఉంటాను కాబట్టి ఎవరు సక్సెస్ఫుల్ అషూరు దేనికి సాదృశ్యం అశురు సర్పములకు సాదృశ్యం లేదు తేళ్లకు సాదృశ్యం బాగా అర్థం చేసుకోండి అసురు తేళ్లకు సాదృశ్యం లేక గుర్రాలకు సాదృశ్యం అవి జబర్దస్త్ చేసి భూలోకం అంతా పరిగెత్తా ఉంటాయి అశ్వములు గుర్రాలు కాబట్టి అసురు గుర్రాలకు సాదృశ్యం అది సక్సెస్ఫుల్ గా ఎక్కడ పరిగెత్తినా సక్సెస్ఫుల్ గా పోయేస్తుంటుంది అట్లా మనం ఆ రీతికి అర్థం చేసుకోవాలా ఒక పేరుకి తగినట్లు వారి యొక్క ఆత్మీయ జీవితాలను మనం అర్థం చేసుకోవాలి ఆ రీతిగా అశురు సక్సెస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడ విజయం పొందుకొని వస్తా ఉంటది కాబట్టి అది ఏ ఆత్మకు సాదృశ్యం తేళ్లకు సాదృశ్యం ఐగుప్తు నేను చెప్పిన పాటకు మీరు డాన్స్ చేయాలా రైట్ నేను చెప్పిన మాట వినాలరా మీరు అనేది ఎవరు యాజకులు కదా కాబట్టి ఐగుప్తు యాజకులు యోసేపు పెళ్లి చేసుకుంది కూడా ఒక యాజకుని కుమార్తెను కదా కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు ఎప్పటికీ మారో మనం అందరం ఈ లోకాన్ని ముగించిన ఈ విదనల మట్టుకు మారవు కాబట్టి ఐగుప్తు అంటే సర్పంలకు సాదృశ్యం ఇప్పుడు గలిబిలి ఎక్కడుంది బబులోను దేనికి సాదృశ్యం గలిపి గలిబిలికి సాదృశ్యం కన్ఫ్యూజన్ పాపం వీళ్ళకి ఏం తెలియదు గొర్రెలు ఇటు పడితే అటు అటు పడితే ఇటు నిమ్రోద్ అంటున్నారా ఈ నాతో అంటే నిమ్రోత్తో పాటు పోతారు దాని తర్వాత ఇంకొకటి వచ్చారా ఈ నాతో అంటే వాళ్ళతో పాటు వెళ్తారు కొంతకాలం అషూర్కి వెళ్ళిపోతారు కొంతకాలం అయ్యుప్తికి వెళ్ళిపోతారు అషూర్లో పోతే నేను డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు సక్సెస్ఫుల్ కదా వాళ్ళ మేనేజ్మెంట్ థియరీస్ నేర్చుకోవచ్చు వాళ్ళ మేనేజ్మెంట్ ట్రిక్స్ నేర్చుకోవచ్చు కాబట్టి సక్సెస్ఫుల్ కావచ్చు కాబట్టి అషూర్కి పోయి నేర్చుకుంటా అని కొంతకాలం అసుర్ దగ్గరికి వెళ్తారు ఏది ఇది చాలా కష్టంగా ఉంది నేను ఈ మ్యూజిక్ వస్తాయి ఇక్కడ మ్యూజిక్ చాలా బాగుంది ఐగుప్తు పాఠాలు చాలా బాగున్నాయి అని ఐగుప్తకి వెళ్తారు కొంతసేపు ఇటు కొంతసేపు అటు అందుకే బబులోను ఎప్పుడు మధ్యలో ఉంటుంది మనకి ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు కనిపిస్తున్నట్టు ఎన్నిసార్లు ధ్యానించిన బబులోను గొప్ప జనానికి సాదృశ్యం లేక క్రైస్తవులకు సాదృశ్యం అంత గలిబిలి మా చర్చ్ కరెక్ట్ మా బోధ కరెక్ట్ ఇక్కడికి వస్తేనే మీరు ఎత్తబడతారు ఇక్కడ ఇక్కడ లేకపోతే మీరు విరబడతారు ఇక్కడికి వస్తేనే మీకు పరిశుధాత్మ ఇక్కడికి మీకు స్వసత ఇక్కడికి మీరు సత్యంలో ఉంటారు అని కొట్లాడుతుంటారు లేదా గలిబిలు ఎక్కడుంది చెప్పండి సరే నేను అనొచ్చు లేదు నువ్వు భాషల గురించి మాట్లాడుతున్నావా భాషలు కూడా ఉంటాయి కదా అని మీరు కానీ చూడండి బాగా అర్థం చేసుకోండి భాషల వరం కూడా దేవుడు ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ తన ఇష్టానుసారంగానే పంచి కానీ వాటిని సరిగా అర్థం చేసుకోలేదు మనం ఎందుకు ఇచ్చిండంటే సంఘ క్షేమాభివృద్ధి గురించి వరలే కృపావరలు అనుగ్రహించింది భాషలు భాషల్లో మాట్లాడేవాడు తన స్వంతానికే లాభము చేకూర్చుకున్నాడు కానీ ప్రవచించేవాడు సంఘ క్షేమాభివృద్ధి గురించే ప్రవచిస్తున్నాడు అన్నాడు కాబట్టి భాషల వరం కూడా అవసరమే సరే నీకు క్షేమం కావాలా నువ్వు గట్టి గుట్టినాయి కదా నువ్వు కూడా సేవ చేయొచ్చు కానీ నీకు భాషలో అర్థం చెప్పే వరం లేకపోతే భాషల్లో మాట్లాడి కూడా అర్థం లేదు ఎందుకంటే పౌలు చాలా తేటగా చెప్తాడు నేను భాషల్లో మాట్లాడతా చెప్తున్నాను భాషల వరం నాకు కూడా ఉంది కానీ మీకు ఎందుకు దాని గురించి నేను జాగ్రత్తగా చెప్తున్నానంటే మీరు భాషల్లో ఎంత వర్షిప్ చేసినా మీకు తృప్తి ఉండదు అర్థమైందా ఆయన పౌలు చెప్పింది కూడా అదే ఎవడన్నా కొత్తోడు ఈ ఏరియాకి వచ్చినప్పుడు మీరు అంత భాషలో మాట్లాడుతుంటే వానికి ఏమైనా అర్థమవుతుందా అక్కడ చెప్పిండి ఆ విషయం అదే వానికి అర్థమయ్యే భాషలో మీరు అర్థం చేస్తే భాష రక్షణ పొందొచ్చు కదా అన్నాడు కాబట్టి నీ ప్రైవేట్ లైఫ్ లో భాషల్లో వర్షిప్ చేసుకో కానీ అర్థమైతే ఇంకా మంచిదే భాషల వరం అర్థమైతే మంచిది నేను ఒక సంఘంలో చూసిన భాషల అర్థం చెప్పే వరాలు ఉండే కానీ అవి పొగట్టుకున్న వాళ్ళు దాని భాషల వరాలు కూడా పొగట్టుకున్నారు పొగట్టుకొని దయ్యాల భాషలు వచ్చేసినాయి ఎప్పుడు నీకు అర్థమవుతుంది నీకు భాషల అర్థం చెప్పే వరం ఉంటున్నాయి కదా ఇది దేవుని భాష దయ్యం భాషలో తెలిసాడు అంత గలిబిలి ఈరోజు అంత గలిబిలి ఇప్పుడు మనం అందరం నిలబడి ఏడుస్తాం అని ఒక పాస్టర్ చెప్తే అందరూ లేచి ఏడుస్తా ఇంకొక చర్చికి పోతే ఇప్పుడు మనం అందరం లేచి దేవుని ఎందు ఆనందిస్తాం అంటే అందరూ నవ్వుతున్నారు కన్ఫ్యూజన్ లేదా అంత గలిబిలి అంత గలిపిలి ఇప్పుడు మనం అందరం చప్పట్లు కొడదాం అంటే ఇంకొకటి చప్పట్లు కొడుతున్నారు ఒకడు ఏడుస్తున్నాడు ఒకడు నవ్వుతున్నాడు ఒకడు చప్పట్లు కొడుతున్నాడు అంత గలిబిలి అంత మానవ కల్పితాలు మనుషుల బోధ లేక దయ్యంలో బోధలు భూతంలో బోధలు తెచ్చి పెట్టుకున్నారు క్రైస్తవ సంఘంలో అన్ని చెడు బోధలు అన్ని దేవతలను తీసుకొచ్చి పెట్టుకున్నారు అన్ని రకరకాల పండుగలు తెచ్చిపెట్టుకున్నారు అన్యుల పండుగలు అన్ని తెచ్చిపెట్టుకున్నారు క్రైస్తవులు ఈరోజు ఏ పండుగ కూడా దేవుడు చెప్పిన పండుగ గానే కాదు ఎందుకంటే పండుగలు నియామక దినములు సబాతులు ఇవి రాబో ఛాయనే కానీ నిజ స్వరూపము ఏసుక్రీస్తులో లేదా నిజ స్వరూపాన్ని వెంబడించకుండా పండుగలు వెంబడిస్తుండో ఇక్కడ చూస్తాం హుషయ అన్ని పండుగలు ఆచరించిన రెండవ అధ్యాయంలో చూస్తే వాళ్ళన్ని ఏం పండుగలు చేసినారో రాయబడి నేను అవన్నీ మీకు అన్ని దీర్ఘంగా చూపిస్తాను మీరు ఇంటిగా చూడండి వాళ్ళన్ని రకరకాల పండుగలు చేశారు ముఖ్యంగా రెండు దేవతల పండుగలు నాకు ఒక పండుగ జ్ఞాపకం వస్తుంది బయలు దేవతకు పండుగ చేసేవాళ్ళు బయలు దేవత పండుగ ఏంటంటే బయలు దేవత వాళ్ళకి సమృద్ధిగా ఆశ్రయం ఇచ్చింది వర్షాలు పంటలు బాగా పండడం వర్షాలు కుమ్మరించడం బయలు దేవతకు ప్రార్థన చేస్తే వర్షాలు ఇస్తారంట వాడు వర్షం గుమ్మరిస్తే పంటలు బాగా పండుతాయి అనేసి బయలు దేవతకు ప్రార్థన చేసేటోళ్ళు వాళ్ళు అన్నిలు ఆ రీతిగా సక్సెస్ఫుల్ ఉన్నారు కాబట్టి మేము కూడా అదే దేవతను పూజిస్తామని వీళ్ళు ఆ పండగలు తెచ్చిపెట్టుకున్నారు ఈ సెల్ఫల్ బలి దేవతను పూజించారు బయలు అంటే అర్థం ఏం తెలుసా బయలు అంటే నా భర్త అనర్థం ఎవడన్నా విన్నాడు అట్లా ఎవడన్నా చెప్పారు మీరు ఇంత సేవకులు కదా బయలు అంటే అర్థం చెప్తున్నారు బయలు అంటే నా యజమానుడు అనర్థం అంటే నువ్వు అసలైన యజమాని విడిచిపెట్టి అసలైన భర్తను విడిచిపెట్టి వేరే ఒక వాడిని వెంపడబోయినట్టా లేదా ఇసల్ ఫలు అందుకు వ్యభిచారం అంటున్నాడు నువ్వు జీవం గల దేవుడైన ఏసుప్రభుని విడిచిపెట్టి పనికి రాని ఆ వెంబడిస్తే నువ్వు వేరే యజమానుని వెంబడించినట్లు వేరే భర్తని స్వీకరించినట్లు నీ భర్తని విడిచిపెట్టి నువ్వు వేరే భర్తని వెళ్ళినట్టే కదా గోమెరు అందుకే దాని పాపము ఆకాశం అంత ఎత్తుగా ఎదిగిపోయింది అనేసి మనము పంతొమ్మిది అధ్యాయాలు చేస్తాం చూడండి ప్రటం గంధం పద్దెనిమిదవ అధ్యాయం ప్రటం గంధం పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వచనం నుంచి చూడండి నాలుగు వచనాలు ఈరోజు నాకు నాలుగు గంటలకి మెలుకు వచ్చింది నాలుగున్నర నుంచి ఈ వాక్యం జ్ఞాపకం వస్తుందా మర్చిపోకుండా ఫస్ట్ అక్కడ ఐదు గంటలకే కంప్యూటర్ ఆన్ చేసి రికార్డ్ చేసేసిన మెసేజ్ కొంచెం టీసెస్ రికార్డ్ చేసి పెట్టింది ఎందుకంటే మళ్ళా దొరకవు ఎందుకంటే మనకి మనం మర్చిపోతాం మతి జీవులం మనం ఈ క్షణం చదివింది నెక్స్ట్ మూమెంట్ ఉంటుంది ఇంకంటే ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత మెమరీ పవర్ తగ్గిపోతూ ఉంటది డే బై డే తగ్గిపోతా ఉంటుంది కొంతకాలానికి బ్రేక్ఫాస్ట్ ఏం చేసినప్పుడు కూడా జ్ఞాపకం ఉండదు అట తయారైపోతుంటా మనకి ఎప్పుడైతే అది స్ట్రైక్ అవుతుందో ఒక బుక్ తీసుకొని రాసేసుకోవాలి ఇమీడియట్లీ సరే బుక్ లేకుంటే నేను మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసుకుంటా మెసేజ్ అది అక్కడే ఉండిపోతుంది రికార్డ్ కాబట్టి నేను మర్చిపోవడానికి అవకాశం లేదు కాబట్టి చూడండి పద్దెనిమిదవ అధ్యాయము రెండవ శబ్ అతడు గొప్ప స్వరముతో ఆర్బటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయాను కూలిపోయాను టూ టైమ్స్ మహాబబులోను కూలిపోయాను కూలిపోయాను చూడండి రెండు సార్లు గద్దించినాడు హెచ్చరించాడు అది దయములకు నివాస బబులోను కన్ఫ్యూజన్ అది దయ్యములకు నివాస అంటే బబులోన్ల దయ్యాలు ఉన్నాయి బబులోన్లో దయ్యాలు ఉన్నాయి అంటే దయాలంటే ఏంటంటే బొమ్మలు తెచ్చిపెట్టుకుంటే దయాలు వస్తాయి నిర్గామకాలంలో దేవుడు జ్ఞాపకం చేస్తారు ఏంటంటే మీరు ఏ బొమ్మను కూడా తీసి పెట్టుకోకూడదు ఎందుకంటే నేను రోషంగల దేవుణ్ణి నన్ను మీరు ఏ బొమ్మతో పోలిస్తారు ఈ లోకాన్ని అంతా తయారు చేసిన వాడిని నేను నువ్వు స్టార్ పెట్టుకొని పూజిస్తావా నువ్వు సన్ను పెట్టుకొని పూజిస్తావా మూన్ పెట్టుకొని పూజిస్తావా ప్లానెట్స్ గ్రహాలను పెట్టుకొని పూజిస్తావా వాటన్నిటినీ తయారు చేసిన వాడిని నేను నన్ను పూజించకుండా వాటిని పూజిస్తే నా కోపం రాదా రోషంగల దేవుడైనా పరలోకం గాని అంటే ఆకాశం మీద కనిపించే ఏ వస్తువునైనా మీరు బొమ్మలు చేసుకోకూడదు భూమి అంతే కానీ అంటే భూమి మీద తిరిగే ఏ జంతువుని కానీ రాయిని కానీ రప్పని కానీ కొండని గాని పుట్టని కానీ ఏ పశువుని గాని ఏ పక్షిని గాని మీరు బొమ్మలాగా చేసుకొని పూజించద్దు భూమి క్రిందే కానీ అంటే నీళ్ళలో ఉండేది నీళ్ళలో ఉండే ఏ జీవరాశిని కూడా మీరు బొమ్మలు చేసుకోద్దు ముసలే కానీ తిమింగళమే కానీ చాపలే కానీ చాపలు చేసి పెట్టుకుంటారు వాటి మీద మేస్త్రికి చెప్తారు ఇగో మా చర్చి పంచన బోడకు పంచ మీద అన్ని చేపల బొమ్మలు ఏ బ్రదర్ అంటే ఆ మేస్త్రి ఇప్పుడు నేను ఈ చేప బొమ్మలు ఎక్కడికి తీసుకొని రావాలా వాడు ఇష్టమైన చేపలు వేసేస్తారు ఒక చేప షేప్ ఇట్లుంటే ఒక చేప షేప్ అట్లుంటుంది అవి ఈవెన్ గా రావు సాంచా ఉంటేనేమో టక టకటా కొట్టిపోతాడు చేత్తో చేయాలి కదా అన్ని పిచ్చి పిచ్చి ఆ చేపలు కన్ఫ్యూషన్ అంటే అదే కదా గలిబిలి అంటే కాబట్టి ఆ చేపలు తీసుకొచ్చి దాన్ని బట్టి గుర్తుపట్టాలి ఏంటంటే క్రిస్టియన్ అని చెప్పారు అది గుర్తు ఎందుకంటే క్రిస్టియన్స్ చేపతో గుర్తించబడతారు కానీ చేప గొప్ప జనం సాదృశ్యమైన విషయం మనకు తెలుసు వల వేస్తే అన్ని పడతాయి చేప అందుకే కొనితల రాష్ట్రపతికలు చూపిస్తారు ఆ విషయం వల వేస్తే ఆ వలలో చేపలు పడతాయి చేపలతో పాటు తేళ్ళు పడతాయి తేళ్లతో పాటు పాములు కూడా పడతాయి నీళ్ళలో ఉంటాయి నీళ్ళలో పాములు కూడా ఉంటాయి ఆ వలలో పాములు తేళ్లు చేపలన్నీ పడతాయి ఆ వల్ల బయటకు తీసుకొచ్చినాక వాడు ఏం చేస్తాడు ఆ తేళ్ళని చాప పాములను తీసి మళ్ళీ నీళ్ళలు ఇస్తాడా మీరు చెప్పండి మీరు ఎప్పుడన్నా చూసినా లేదా విశాఖపట్నము పోతే నీకు తెలుస్తుంది చూడలేదు ఎప్పుడు మీరు వాటిని చంపుతాడు తేళ్ళని పాములని బయట చంపుతాడు చేపలని అన్నిటినీ బుట్టలు పోతాడు అది కరెక్ట్ ఉపమానం దేవుడు కూడా ఆ రితిగానే చేపలను అన్నింటినీ క్లీన్ చేయాల తర్వాత వాటి పోలుసులన్నీ తీసి పర్ఫెక్ట్ క్లీన్ చేసి ప్రిపేర్ చేయాల దేని కొరకు కూర ఉండడానికి ప్రిపేర్ చేయాల ఫిష్ ని క్లీనింగ్ చేయాల చెత్త చెదరము దాని పని అవన్నీ తీసేసి క్లీన్ చేసి పర్ఫెక్ట్ గా తయారు చేయాల అది దేవుని బిడలని ఏరితిగా తయారు చేయాలన్న దానికి ఉపమాన్ రితిగుంది సర్పములు తేలని మట్టుకు శాశ్వతంగా చంపాల్సిందే ఇవన్నీ ఎప్పుడో చెప్పబడ్డాయి మనకి ఈరోజు కొత్తగా అర్థమేది కావు ఇవి ఆల్రెడీ చెప్పబడ్డాయి కాబట్టి యుగ సమాప్తిలో ఇట్లనే ఉంటది వర్ణవరాజము దేంతో పోల్చాలా ఒక జాలరీ చేతిలో ఉన్న వలతో పోల్చిండు అక్కడ ఉంది ఉపమానం వల వేస్తే అలా ఎని పడ్డాయి చేపలు పడ్డాయి తేళ్లు పడ్డాయి ఎండ్రకాయలు కప్ప కప్పలు పడతాయి తాబేలు పడతాయి మీరు అర్థం చేసుకున్నప్పుడు కప్ప దేనికి సాదృశ్యం తాబేలు దానికి సాదృశ్యం నేను మీకు ఇప్పుడు ఏం అవన్నీ మీరు బాగా అర్థం చేసుకోండి కప్ప దేనికి సాదృశ్యం తాబేలు దేనికి సాదృశ్యం ఎండకాయలు కూడా పడతాయి కొన్నిసారి ఎండ్రకాయలు అంటారు దాన్ని మీరు పీతలు అంటారా ఎండ్రకాయలు పీతలు అంటారు కదా అవి దేనికి సాదృశ్యం క్రాప్స్ ఈతలు అటారు కదా వాటిని అవి దేనికి సాదృశ్యం ఇవన్నీ ఆత్మీయ దృష్టితో అర్థం చేసుకోవాల కానీ మనం ఓన్లీ శారీరకంగానే అర్థం చేసుకుంటున్నాం క్రాప్స్ అంటే వాటిని మంచిగా బ్రేక్ బ్రేక్ చేసేసి కది చేసుకొని తినడం అనేది అర్థం చేసుకుంటున్నాం కానీ క్రాబ్ ఒక క్రైస్తవ జీవితానికి సాదృశ్యము కప్ప ఒక క్రైస్తవ జీవితానికి సాదృశ్యం తేళ్లు క్రైస్తవ జీవితానికి సాదృశ్యం పాములు క్రైస్తవ జీవితానికి సాదృశ్యం ఆ చేపలు క్రైస్తవ జీవితానికి సాదృశ్యం వల సంఘానికి సాదృశ్యం చేపలు బట్టేటోడు దేవుడికి సాదృశ్యం లేక యాజ లక్ష నలభై నాలుగు వేల మంది సాదృశ్యం ఇవన్నీ ఎప్పుడు అర్థం కావాలా ఇవి అర్థం కాకపోతే నువ్వు గుడ్డిగా చదువుకుంటా పోతావు వననాలు ప్రాభ థ్యాంక్ ఈ రోజు నాకు టైం ఇచ్చినావు బైబుల్ చదివి నేను నీకు వందనాలు ప్రాభ అని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటా కానీ నీ నీ నీ హృదయానికి అవి ఎప్పుడు నీ వయసు దాటిపోతుంది నీకు కాలం ముగించుకుంటే నువ్వు చనిపోతావు కూడా అయిన కానీ నీకు అర్థం కాకుండా చనిపోతూ ఉంటావు క్రైస్తవ జీవితం ఆ ఉంది అంత కన్ఫ్యూజన్ ఎందుకో శతాలి ఈ ప్రవసనం ఎందుకని ధ్యానించాలా మా పాసరే ధ్యానించినప్పుడు నేనేం ధ్యానించాలా అని దాన్ని రిజెక్ట్ చేసేసి అర్థమైన వాక్యం ఆదరణకరమైన వాక్యం ఐశ్వర్యానికి సంబంధించిన వాక్యం దేవుడిని సమృద్ధిగా ఆచరిస్తున్నట్టు నీకు ఎంత బాగుంటుంది వాక్యం వినడానికి బాగుంటుంది దేవుడి నేను శపించబోతున్న దేవుడి నీకు ఇష్టం వాక్యం ఎప్పటికి ఇష్టపడ్డాడు కదా కానీ అసలు ఈరోజు శిక్షకు సంబంధించిన వాక్యం ప్రపంచం అది అంత గలిబిలి ఉంది ఇస్రాయిల్ ప్రజలు అంత గలిబిలిలో ఉన్నారు అంటే క్రైస్తవులు అంత గలిబిలిలో ఉన్నారు అందుకే చూడండి అది దయ్యములకు నివాస ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు అక్కడ స్టార్ట్ అయినాయి ఉనికి పట్టు అంటే అక్కడ స్టార్ట్ అయినాయి అవన్నీ అన్ని దయ్యాలన్నీ అక్కడ స్టార్ట్ అవుతున్నాయి అపవిత్రమును అసహ్యమును అయిన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను ఏనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వెబిచార మద్యంను త్రాగి పడిపోయి గొప్ప జనం మత ఆచరణలో మతలో ఉన్న దయ్యముల బోధలు పాటించి వాళ్ళందరూ నిద్రపోతున్నారంట బాగా త్రాగి అంటే బుద్ధిలేని కన్యాకల లాగా అన్న విషయం చెప్తున్నాడు బుద్ధిలేని కన్యాకలు నిద్రపోతున్నారు ఏసో వచ్చే టైం వీళ్ళందరూ అంతా తెరారు ఎందుకంటే ఆ పాస్టర్స్ చెప్పిన వాక్యాలు విని విని విని మతలో ఉన్నారు నీకేం కాదు నీకేం శా శ్రమరాధ ఏం శ్రమలు చూడకుండా ఎతబడతావు ఎంత బాగుందో వినడానికి ఆ వాక్యం ఆయన ఈశ్వర మటుకు శ్రమలుగుండ తన ప్రాణాన్ని త్యాగం చేయొచ్చు నువ్వు మటుకు శ్రమలు చూడకుండా ఎత్త ఎక్కడ ఉందా వాక్యము ఎవ్వరు చూపించలేదు ఆ వాక్యం ఎవరు చూపించలేదు కానీ వినడానికి బాగుంటుంది చెప్పే పాస్తర్ కూడా తెలుసు ఇది లేదు కదా మళ్ళీ లేనిది ఎందుకు వాక్యం చెప్తున్నా నేను ఒకరోజు ఒకరోజు నిలబడి అడిగిన పాస్తర్ లేని వాక్యం నువ్వు ఏం నేను ఒక పుస్తకంలో చదివినట్టు నువ్వు పుస్తకంలో చదివినావు ఈ పుస్తకంలో చదివినావా నాతో కొట్లాడుతున్నాడు లేదు నేను క్యాసెట్లో విన్నను పుస్తకాలలో చదివిన నువ్వు ఎన్న విను నాకు ఒక్కటి చూపి బైబిల్లో ఉందా శ్రమలకు ముందు సంఘము ఎత్తబడతుంది అన్న ఒక్క వాక్యం చూపించు నేను ఇది బంద్ చేస్తా బైబుల్ స్టడీ బంద్ చేస్తా ఎవరు చూపించలేదు ఇప్పుడు ఇది ఎనిమిదవ సంవత్సరం ఈ వాక్యం స్టార్ట్ చేసి ఎవరు చూపించలేదు ఒక బిషప్ తో అడుతుంటే చంద్రశేఖర్ నువ్వు ఎక్కువ పరిశుద్ధతగా మాట్లాడుతున్నావు ఇవన్నీ పక్కకు పెట్టాన నేను పరిశుద్ధంగా ఉండి మాట్లాడుతున్నాను కాదు నాకు ఇది డౌట్ నువ్వేమో సంగము శ్రమలు చూడకుండా ఎత్తపడతానని ప్రకటిస్తున్నావు నేను అంటున్నాను అటువంటి వాక్యం ఒక్కట్లేదు అందరూ శ్రమలుగుండా పోవాల్సిందే అంటున్నాం కానీ సత్యని గ్రహించిన వాడు శ్రమలను తప్పించుకుంటాడని ఉంది వాక్యం మనం తప్పించుకోవాలి శ్రమలు సత్యం నీకు తుఫాన్ వస్తుంటే తప్పించుకుంటావు కళ్ళు మూసుకొని నిద్రపోతే ఏం నాకు నేను ఎత్తపడతా అంటే తుఫాన్ వచ్చి నేను గుర్తుకొని పోతుంది ఉన్నదా నోవా కాలం అటనే ఉండే కదా ఎవడు గుర్తెరగని సమయంలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ అందరినీ ఎవరు గుర్తెరగని సమయంలో ఎవరు గుర్తించలేదు అలాగుననే మనసుకు మన రాకడ ఏసులో వచ్చే టైంకి కూడా ఎవడు గుర్తించాడు కానీ ఒక చిన్న గుంపు గుర్తిస్తుంది అందులో నువ్వు ఉండాలా ఆయన రాకడకు సంబంధించిన సూచనలు నీకు అర్థం కావాలా మొత్తం గలివిలి ప్రపంచం అంతటా గలివిలి పాస్టర్స్ వాళ్ళు డ్రామాలు చేస్తున్నారు సరే మేము చెప్పొద్దామని మీకు చాలా మంది మీకు నీ పాస్తాలకు వ్యతిరేక కాదు పాస్టర్ల గురించి ఎప్పుడు వ్యతిరేకంగా అని మన బాధ అంతా చేపల గురించి కదా చేపలు పట్టాలన్న బాధనే మనది గొప్ప జనం గురించే మనం ప్రయాసపడుతున్నాం ఈ వాక్యాలన్నీ హుషయ్య ప్రయాసం అంతా గొప్ప జనం గురించి గోమేరు గొప్ప జనం సాదృశ్యం ఆమె గురించే ప్రయాసపడుతున్నాడు ఆమె పిల్లల గురించి ప్రయాసపడుతున్నాడు ఆమెను ఎట్లా రక్షించుకోవాలా ఆమె ఎట్లనే నేను పొందుకోవాలా అన్న వేదనతో ఆ వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు చాలా బాధంతో భారంతో కూడిన సేవకుడు హుషయ్య కాబట్టి మనము ఈ సత్యాన్ని గ్రహించాలి సరే ఇంకా చాలా పాయింట్స్నే కానీ అవన్నీ నేను ఇప్పుడు గణించాను బహుశా వచ్చే వారమే ఈ విషయాలు ధ్యానించగలం మనం మనకు కావాల్సింది మటుకు ఒకటే భర్త మనకు కావాల్సింది ఒకడే రాజు ఏసు ప్రభే మన రాజు ఏ స్ప్రవ్వే మనకి భర్త మనం అందరము ఒక స్త్రీకి సాదృశ్యం పరిశుద్ధంగా ఆయన కొరకు కనిపెట్టుకున్న స్త్రీకి సాదృశ్యం మనకు ఆయనకి ప్రధానం చేయబడింది అంటే ఎంగేజ్మెంట్ మ్యారేజ్ కి ముందు ఎంగేజ్మెంట్ అంటాం ఏసులను నమ్ముకోవడము ఏసు కొరకు జీవించడం అంటే ఎంగేజ్మెంట్ లో ఉండడం ఏసు ప్రభుత్వ ఎంగేజ్మెంట్ లో ఉండడం ఎంగేజ్మెంట్ అయినాకనే పెండ్ అవుతుంది ఎప్పుడు పెండ్లవుతుంది ఆయన ఈ లోకంలోకి వచ్చినాకనే పెండ్లవుతుంది సో నువ్వు ఎంగేజ్మెంట్ అయినాక నీ భర్తను విడిచిపెడతావా కాబోయే భర్తను రాంగ్ కదా టీచింగ్ ఈరోజు నువ్వు బయలు తట్ట దిరుతున్నావు అరే బయలు తట్ట చూసిన నేను నార్త్ ఇండియాలో బైసాఖి అని ఒక పండుగ చేస్తారు తెలుసా మీకు బైసాఖి పండుగ అంటే ఏదో తెలుసా మీకు మనం ఇక్కడ సంక్రాంతి పండుగ చేసుకుంటాం సంక్రాంతి పండుగ ఏంటో తెలుసా మీకు సంక్రాంతి ఎందుకు చేసుకుంటారు కొత్త పంట వస్తే థ్యాంక్స్ గా థ్యాంక్స్ఫుల్ గా దేవుడికి థ్యాంక్స్ గివింగ్ లాగా పండుగ చేసుకుంటారు దేవుడు మా ప్రతి సంవత్సరం కొత్త పంట ఇచ్చిండనేసి పంటకి సాదృశ్యం బయలుగు సాదృశ్యం వైసాఖి అంటే కూడా పంటకి సాదృశ్యం కొత్త పంట మాకు వచ్చిందని వాళ్ళు ఆవిడ నార్త్ ఇండియన్ ఆ వాళ్ళు ఆ పండుగ చేసుకుంటారు కాబట్టి కొత్త పండగ క్రైస్తవులకి బైసాఖి నార్త్ ఇండియన్స్ కి ఓనం ఓనము కేరలైట్స్ కి మీకు సంక్రాంతి మంచిగా ఉన్నాయి వినడానికి పండుగలు కానీ అసలైన పండుగ ఇవి కాదు అసలైన పండుగ ఏసు ప్రభులో జీవించడం అందుకే ఈ పండుగను వదిలేసి నేను ఏష్ట వ్యంబడిస్తున్నా ఎందుకంటే అసలైన పండుగ ఆయనే ఆయన ఈ లోకంలోకి రాకముందు నేను ఆ పండుగలు చేసేటం ఒకవేళ టూ థౌసండ్ ఇయర్స్ క్రితం ఉన్నకపోయింటే నేను ఉనింటే ఆ పండుగలు చేసం నేను పసకా పండుగ పులిన రొట్టల ప్రథమ ఫలముల పండుగ పర్ణశాలల పండుగ ఇంకా ఇంకా రెండు పండుగలు నేను గ్యాప్తకి నాకు గుడరమ్ల పండుగ అది చివరి పండుగ ఇంకోటి ఇంకోటి ఒకటి ఒక పండుగ ఏమనగా ఆయన పండుగ ప్రతి పండుగ ఏసుడవ జీవన విధానానికి మరణానికి పునరుధానానికి తిరిగి రానినకి సాదృశ్యం ప్రతి పండుగ పసక పండగ ఆయన మరణానికి సాదృశ్యం పెంత కోసులు పండుగ పులిరోట పండుగ గుడరమ్ల పండుగ పండగ అంటే ఆయన తిరిగి రావడానికి సాదృశ్యం ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన గుడారాన్ని స్థిరపరుస్తాడు మనం అందరం అందరం నివసిస్తాం అది లాస్ట్ పండుగ కానీ ఆ పండుగలు మనం చేయం ఎందుకంటే ఏసుప్రవ్వు రాక ముందు ఆ పండుగలు చేసేటోళ్ళం ఒకవేళ మనం ఆ కాలంలో ఉండింటే మనం ఏసు ఈ లోకంలో పుట్టి మన కొరకు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయి మన మధ్యలో ఇప్పుడు ఆత్మరూపంగా జీవిస్తారు కాబట్టి మనం ఆ పండుగలు చేయం ఏశ్రవే ఆ పండుగ ఎందుకంటే అవి ఆయన నీడలు ఆయన ఛాయ మనం ఛాయను వెంబడించం ఇప్పుడు నా నీడ అక్కడ కనిపిస్తే నన్ను వదిలేసి నన్ను వెంబడిస్తారు మీరు నాకెంత గలీజ్ అనిపిస్తుంది అదే నన్ను ఇక్కడ తీసుకొచ్చి నన్ను నాతో మాట్లాడకుండా నీడతో మాట్లాడుతున్నారు ఎందుకు అంటే నాకు సిగ్ అనిపిస్తా లేదా కోపం అనిపిస్తా లేదా వేసినప్పుడు నేను చేస్తే లేదు